యవ సంస్థాయిస్తర తద్వై భగవతో రూప విశుద్ధం సర్వూర్జితం మనం పరిశీలిస్తాం అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవయవ సంస్థానై లోక విస్తర కల్పిత అంటే ఆ పరమేశ్వరుని యొక్క అవయవముల రచన తోటే ఈ లోకాలన్నీ కల్పించబడ్డాయి అలాగా అగ్ని మోర్ధ దిత్పతి అయం అపాంగతి ఇవంత్రం మీరు వినుంటారు అంటే ద్యూలోకము మొత్తం బ్రహ్మాండాన్ని మూడు లోకాలుగా విభాగం చేస్తారు ఇంకో సందర్భంలో ఇంకో సందర్భంలో పద్నాలుగు లోకాలుగా విభాగం చేస్తారు అది కూడా వస్తుంది తర్వాత సో మూడు లోకాలుగా గమనించండి భూ భూలోకము జ్యులోకము లేక స్వర్గలోకము అని అంటారు మధ్యలో ఉన్నటువంటి దీనిని అంతరిక్షము దాన్ని భువర్లోకము అని సో ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సు అధ్యులోకము వక్షస్థలము ఈ మధ్యనున్న అంతరిక్షము గ్రీగా వక్షస్థలము ఇది పాదములు భూలోకము సో ఆ విధంగా ఆ పరమేశ్వరులే ఈ భూలోకముల రూపంలో ఉన్నాడు ఇది ఆయన యొక్క విశ్వరూపము దీని విశ్వరూపము మీరు ఈశ్వరుణ్ణి ధ్యానం చేసేప్పుడు ఈ విశ్వరూపంగా ధ్యానం చేసినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది సద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం అనేక రూపాల్లో ధ్యానం చేయించు ఏ రూపమైనా ఆ ఇష్టం మీదే కానీ అన్ని రూపాల్లోకి శ్రేష్టమైన రూపం ఏది అని అడిగితే ఒక్కొక్క సందర్భాన్ని వేరు వేరు ఆన్సర్స్ వస్తాయి ఇప్పుడు అయోధ్యలో అడిగాననుకోండి అనమాట కోత అనుకున్నాను బృందావంలో అన్ని రూపాల్లోకి శ్రేష్టమైన రూపం ఏదైనా అడిగాను అనుకోండి మేమైతే కృష్ణుడు అని చెప్పేస్తాం మాకేమి మొహమ్మ ఒక ఆయన నీ అడిగారు బద్దుడు ఏ భద్రుడు అంటే వచ్చే ఊరు శివ గ్రహణం అయితే వీరభద్రుడు విష్ణు గ్రహణం అయితే వామభద్రుడు సో ఆ రకంగా వేదాంతులకి రకం సైడ్ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ అతని ఈశ్వరుడికి ఏ రూపం లేదు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది హృదయంలో కాబట్టి వాళ్ళు ఆత్మరూపంగా ఈశ్వరుని దర్శించే వాడికి ఏ రూపమైనా అంది సో ఈ అటువంటి రూపంలో ఈ సందర్భంలో ఆ విశ్వరూపము విశ్వనే రూపముగా కదండి విష్ణు సహస్ర నామము మొదటి నామం విశ్వం ఆ ఆయన రూపము ఇది చాలా సత్వం ఇటువంటి కూడా సత్వ రూపము రాజస రాజస రూపాలు ఉంటాయి ఇది సాత్విక రూపము అద్భుతమైన సాత్విక రూపము ఊర్జితం ఈ రూపాన్ని కనుక భావన చేస్తూ మీరు ఉపాసన చేసినట్లయితే మీలో ఒక అద్భుతమైన శక్తి నిర్మాణం అవుతుంది ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి అనంతమైన శక్తి ఈ రాగదశా చేత పరస్పర విరుద్ధమైనటువంటి భారజాలతోటి అంతా వేస్ట్ అయిపోయి డిస్కర్స్ ఆ శక్తి ఎప్పటికప్పుడు వేస్ట్ మనం ఏ శక్తి లేకుండా లేచంగా మిగిలిపోతాం ఎప్పుడైతే జగత్తంతా విశ్వమంతా ఈశ్వరుని రూపంగా దర్శించడం అలవాటు చేసుకున్నారో ఆ దృష్టి కనుక కలిగితే ఈ రాఘగ్రేషాదుడు ఈ ఐడియాస్ ఉంటాయే ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ మానసికమైన శక్తి ఆత్మశక్తి అంతా కూడా ఒకే డైరెక్షన్ లో లేదర్ లాగా అయిపోయి ఒక గొప్ప శక్తి నిర్మాణం అవుతుంది అంటే అంటే ఊర్జితమైన రూపము పశ్చంత్యదో రూప పదత్ర చక్షుత అదో ఈ రూపాన్ని దర్శిస్తూ ఉంటాం ఈ రూపాన్ని దర్శించాలంటే మామూలు నేత్రం కావదు అధక్షుష జ్ఞాన నేత్రం తోటి ఈ రూపాన్ని దర్శించాలి ఏ రూపంలో తెలుసు సహస్రపాదోజ అనద్భుతం చాలా అద్భుతమైన రూపం అనంతముయిన పాదములు ఈ రూపంలో ఉన్నాయి విశ్వకశక్షు ఎక్కడ చూసినా నేత్రములే విశ్వతో ముఖ ముఖమంటే గోడు ఎక్కడ చూసినా గోలే విశ్వతో హస్త చేతులు విశ్వస్పాద్ ఎక్కడ చూసినా అర్థం ఏమిటి పాదములు చేతులు నోళ్లు మొదలైన సకల ప్రా ఉంటాయి అవన్నీ ఈశ్వరుల యొక్క అవయ్ ఈశ్వరుడు భోజనం చేస్తాడు ఎలా భోజనం చేస్తాడు అని చూసినా మీ నోటికుండా నాకు భోజనం చేస్తాడు అందుకనే మనం నైవేద్యం పెట్టేసిన తర్వాత అది మనందరం భోజనం చేస్తాం అది ఈశ్వరుడే భూజిస్తున్నాడు అంటే ఆయనతో తనతో ఓ నోలు పెట్టుకుని భోజించాడు అనుకోండి అప్పుడు కాంపిటీషన్ లో పడుకుంటున్న వ్యవహారం కంప్లీట్ లైఫ్ కేర్ఫుల్ అని వస్తున్నాయి మనతో కంపీట్ చేయ మనతో కంపీట్ చేస్తే ఈశ్వరుడు అవుతాడు అండి మనతో కంప్లీట్ చేయడు మనం భూజించేస్తే ఆయన భూజించేస్తుంటారు సో అగ్ర బుక్ విభజన్ క్లిష్టం ఆహార కవి ఆయన అగ్ర బుక్ మనం భూజిస్తూ ఉంటే మనకంటే ముందు ఆయన భూజించేస్తాడు మన ఐశ్వారూపంగా ఉంటుంది సో ఈ చేతులన్నీ ఈశ్వరుని చేతులే ఎందుకని ఈ చేతుల్లో ఉండే క్రియాశక్తి ఆ ఐశ్వరుని యొక్క ప్రకాశం ఈ ముఖములన్నీ ఈశ్వరుని యొక్క ముఖములే ఆధారని ఈశ్వరుని క్రియ నడుస్తుందనుకోండి ఆ కాల ఈశ్వరుడే ఆయన చేస్తున్నాడు దావద్ ద్వారా ఈశ్వరుడే ఏస్తున్నాడు మనుషుల ద్వారా ఈశ్వరుడు హేతువుతో నడిచేస్తున్నాడు సో ఈ దృష్టి ఇది సహస్రశీర్ష పురుష అండ్ వెయ్యి తగ్గుతున్నాయంటే ఏదో ఒకటి ఇక్కడ ఒక వెయ్యి తరవు ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఉన్న తలవలన్నీ ఈశ్వరులు ఉంటాయి సహస్రాక్ష సహస్రపాఠం సభూమి విశ్వతో మృత్వా అలా సో సహస్రమోర్ధ శ్రవణాక్షి నాసికం శ్రవణ అంటే సహస్ర సో సహస్రము అయినటువంటి చెవులు ఈ విధంగా ఆయన ప్రకాశిస్తున్నాడు ఈ రూపాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే చాలా బాగుంటుంది అని అంటారు ఇదం భాగవతం పురాణం బ్రహ్మ సంగీతం ఉత్తమ శ్లోక జరితం చటా భగవాన్ ఋషి సో ఈ భాగవతం పురాణాన్ని ఇదో ఈ పరమేశ్వరుల యొక్క ఈ ఆ వర్ణిస్త ఆయన ఒక ఉత్తమ శ్లోకం చేద్దాం ఉత్తమమైన కీర్తి ఎవరోకున్నది నేను ఆ ప్రశ్న వేశాడు అనుకోండి ఉత్తమమైన కీర్తి ఎందుకంటే ఒక మనిషిని మట్టును నేను వర్ణిస్తే ఎంత రొక్కగా చేసినా ఏదో ఋసుగురు ఉండొచ్చు ఏ విధమైన ఋసుగురు లేని ఉత్తమమైన కీర్తి గలవాడు పరమేశ్వరుడు ఉత్తమ శ్లోక ఎందుకంటే మీరు ఏ అంశంలోనైనా హైయెస్ట్ ఐడియా ఈశ్వరుడు మంచితనము అందరికంటే ఎక్కువ మంచితనము ఈశ్వరుడు అందరికంటే ఎక్కువ ధైర్య గలవాడు తీశ్వరుడు అందరికంటే ఎక్కువ పరాక్రమం గలవారు తీశ్వరుడు అందరికంటే ఎక్కువ శక్తి గలవాడు ఈశ్వరుడు అందరికంటే ఎక్కువ జ్ఞానం గలవాడు ఈశ్వరుడు ఇట్ ఈస్ ది హైయెస్ట్ పాయింట్ ఫర్ ఆల్ ఐడియన్స్ సో అందుచేసిన ఆయనకి ఉత్తమ శ్లోక అని చెప్పారు ఈస్ ది సూపర్ అది సూపర్వైటివ్స్ ఆయనే ఆ ఉత్తమ శ్లోకం యొక్క చరితము ఈ భాగవతాన్ని ఈ ముల్లోకములో తన బ్రహ్మాండ శరీరంగా వ్యాపించిన పరమేశ్వరుని యొక్క ఆయన వ్యాసు మహర్షి రచించారు ఎందుకు రచించారు నిశ్రేయసాయ లోకస్య జనుల యొక్క క్షేమం కోసం రచించారు పుస్తకాలు రచించేదానికి కూడా అనేక గొప్పస్తులు ఉంటాయి కానీ వ్యాసులు కాపీ రైట్ కోసం అభ్యక్ష ఆయన కేవలం జనుల కళ్యాణం కోసం ధన్యము స్వస్తి అయనం మహర్షి చాలా గొప్పది మంగళకరమై స్వస్తి అయనం అన్ని మంగళాలకి కూడా నిధానము తరిద్రహయాత్మగతం తాను దాన్ని చక్కగా రచించి తన కుమారుడైనటువంటి శుభ మహర్షి దీనిని బోధించినాడు సర్వేదే సారు సారు సముద్రుడు మొత్తం ఆయన వ్యాసమహర్షి వేదాలన్నింటినీ విభాగం చేసిన ఆయన ఆ వేదాలని అన్ని ఆర్గనైజ్ చేసి ఎడిటర్ అయ్యి వ్యాసులు వచ్చే ఎడిటర్ ఎడిట్ చేసిన సందర్భంగా దాంట్లో ఉండే సారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుక్కన ఇప్పుడు ఏదైనా నేను పుష్పం దృష్టి ఉంటాను అనుకోండి ఇంకే మాట వసలు చెప్తున్నాను ఒక పెద్ద ఒక ఎందుకంటే మార్చి మనసులో సారభూతమైన వాక్యం కూడా ఏమైనా కదా పెట్టాడు ఏర్పాటు నెక్స్ట్ డే మనకి సారమంతా ఏదో చూసుకోండి ఆ రకంగా వ్యాస మహర్షి చేసేదన్నమాట సారము సారము సముద్రతం అలా సారాణంతా తీసుకుంటూ పెట్టుకున్నాడు పెట్టుకుని ఆ తర్వాత ఈ సారాన్వంతాన్ని ఒక పుస్తకం తయారు చేశాడు దానిపై భాగవతము అసలు సంవత్సరా మహారాజం పరీక్షితం ఈ కథ ఈ భగవత నా శుభ మహర్షి పరీక్ష మహారాజుతో ఒక విశిష్ట పరిస్థితితో బోధిస్తాడు ఆ పరీక్ష స్థితి బోధిస్తూంటే నేను విన్నాను అని చూస్తున్నట్టున్నాడు అది మీకు నేను బోధిస్తాను లేనండి కృష్ణే స్వధామోపగతే కర్మ జ్ఞానా విభిషా మేష పురాణార్త ముందే గమని చేశాను భగవద్ శ్రీకృష్ణ నిజ్ఞానంతో వస్తుందని ఆ శ్లోకం శ్రీకృష్ణుడు గీతాచార్యుడు సో ఆయన ఈ లోకం నుంచి తప్పుకునేప్పటికీ ధర్మము జ్ఞానము ప్రేమ ఆనందము సో రసము ఇవన్నీ కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయాయా అని అనిపించింది ధర్మ జ్ఞాన అనిపిస్తారా కానీ కళ నష్ట పరిశామం ఆ ద్వాపరయుగంతో పాటే ఆయన కూడా అంతజ్ఞానం చెందితే కలియుగంలో జనులకి చూపులేని వారైపోయినారు నష్ట పరిశాంతం వారికి జ్ఞానాన్ని బోధించే ఆచార్యుడే లేకపోతే అది ఇంకా ఏమి చూపు అయితే సూపు లేకుండా చీకట్లో కొట్టినట్టుగా సందర్భంలో సూర్యుడు ఉదయించినట్టుగా ఈ పురాణార్థిత భాగవత పురాణము అయితే భగవద్గీత ఆడుకోవచ్చు పాఠశం భాగవద్గీత నగర్ వాడుతున్నాను భాగవత పురాణము అనే సూర్యుడు ఉదయించిన అని సో ఆ శ్రీకృష్ణుడు మన అయ్యో ఆయన అవకాశం నిజానం అయిపోయింది అని చింతించిన కర ఆ లోటు తీర్చే విధంగా ఈ పురాణము మన ముందు ఉన్నది అని అంటాడు సో శ్రీ సోమవార్జ్ నాల్గో నాల్గో అధ్యాయం చూడండి పద్నాలుగో శ్లోకం ద్వాపరే సమను ప్రాప్తే ద్వితీయే విషపర్యే జా పరాశరాద్యోగీ వాసు కలయాపరే ద్వ్రయము పూర్తయిపోయింది కలయో ఆరంభం ఆ సీకా సో ఆ విలీనయం అయిపోయిన కొత్త విలీనయం వచ్చిందని మనం అది కూడా సంధికాలం ఆ సంధికాలంలో ఆలయంలో ఆ సత్యవతి వాసవి అంటే ఉపరిజల సేవ సౌందీయ సత్యవతి అడు పరాచర సత్యవతికి వ్యాస మహర్షి జందించినాడు ఈ కథ భాగం భారతంలో వస్తా ఆయన శ్రీహరి యొక్క అవతారమే సో అలా వర్ణిస్తారు అభావలోచన శంభు భగవాణి బాధరాయణ సో ఈ యాదవ్యాస మహర్షి ఉన్నారే ఆయా మూడో కన్ను లేని శంభుడు అశతురు వదనో బ్రహ్మ నాలుగు ముఖములు లేని బ్రహ్మ ఒకే ముఖమన బ్రహ్మ అపాలలోచన శంభు విపరోహరికి సాక్షాత్తు మళ్ళీ శ్రీ మహావిష్ణువేసి శ్రీ మహావిష్ణువుకి నాలుగు భూజాలు ఉంటాయంటే ఈ రెండే భూజాలు ఉన్నాయి అంతే కెదా అని వర్ణిస్తాడు సో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారణే ఆయన ఒక అంశతో అలా జన్మించినాడు సదాచి సరస్వత్యా ఉపస్పృశ్య హికి వివిక్త ఏక ఆసీన విమండలే ఆయన ఒక నదీ ద్వీపంలో ఉండడు ఒక లంకలో మకా చేసేవారు సో అక్కడ రకాన్ని చేస్తే అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు స్నానానికి జరుగుకోకపోతే అయితే దవాఘనం వేసి ఉదయం మీద బంగారు వేసుకుని నదికి వెళ్ళిపోతే ఆ నదిలో మునక వేస్తే కావచ్చు సో రోజు ఆ నది స్నానం చేసి వాళ్ళు మనుషులు అలాగే ఉండేవాళ్ళు సో ఒకప్పుడు మేము కూడా చిన్నప్పుడు అలా చేసుకోండి వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో నదులు పొల్యూట్ అయిపోయి ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది అది దురదృష్టకరమైనటువంటి పరిణామము సో ఎనీవే ఆయన చక్కగా స్నానం చేసి సూర్యునికి అమలు ఇచ్చారు ఒడ్డు మీద కూర్చున్నాడు అక్కడ సిమెంట్ తోటి ఏదో ధరలతోటి ఒక ఘాట్ చేస్తారు ఆ ఘాట్ ఒడ్డు మీద కూర్చున్నాడు కూర్చుంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు సన్యాసం అయింది ఏదో మనస్సుకి ఏదో లోటుగా ఉన్నట్టు వెళ్లి చేసి పని ఏం లేదు సన్యాసి ఆయన ఏం పని ఉంటుంది సో అలా కూర్చుని తర్వాత ఆలోచించుకుంటున్నాడు మనిషి కూడా ఎప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు నది ఒడ్డున ఎప్పుడో ఎక్కడ ఇంకా చూస్తూ ఎవళ్ళు లేనప్పుడు మనసులో ఏ విధంగా ఆలోచన వస్తే చూడండి ఆయన అనుకుంటున్నాడు చాతురు హోత్రం కర్మశుద్ధం ప్రజానాం దీక్ష వైదికం స్వతంత్ర శ్లోకం ఆయన అనుకుంటున్నాడు నేను యొక్క నిర్వహణకి కావలసిన వ్యవస్థను అంతా చేశాను యజ్ఞంలో నాలుగు నాలుగు రుక్మికులు ఉంటారు నాలుగు ఇప్పుడు అద్భుతీయుడు అంటే యాక్చువల్ గా హోమం చేసి ఆయన ఆయన యజుర్వేద సంబంధి అయ్యుతాడు యజుర్వేదం ఆయనకి డిపార్ట్మెంట్ అంటే ఆ దేవతలని ఆహ్వానించేవాడు ఆయన ఋగ్వేదానికి సంబంధించిన చూపుడు పూర్తి దాకా ఆ వచ్చినటువంటి దేవతల యొక్క మహిమను దానము చేసేవాడు దానము అంటే సాంగవేదం కదండి సో ఆ దానికి సాంగవేదానికి సంబంధించిన వాడు బ్రహ్మ అంటే సూపర్వైజ్ వీడు యాక్టివిటీస్ అన్నింటినీ సూపర్వైజ్ చేసేటువంటి పురోహితుడికి బ్రహ్మానికే అంటే ఇప్పటికీ కూడా పురోహితులు బ్రహ్మగారు అంటూ ఉంటారు ఆయన అథర్వణ వేదం డిపార్ట్మెంట్ వాడు ఈ నాలుగు వేదాలకి సంబంధించిన స్థితులు ఉంటారు వాళ్ళతో యజ్ఞం సాగుతూ ఉంటుంది ఒకళ్ళు దేవతలను ఆహ్వానిస్తారు ఇంకొకళ్ళు ఆహ్వానిం ఒక దేవతల యొక్క మహిమని గానం చేస్తారు సాగుతో ఇంకొకళ్ళు ఆ దేవతకి సత్కారం చేసి అదే హరిష్ణును సమర్పించి ఉంటారు ఈ విధంగా యజ్ఞం నడుస్తూ ఏ బాగుందా కూర్చోవచ్చు సో ఇక్కడ వచ్చి కూర్చో ఎక్కడ వెళ్తాం పోయిపోయి ఉంటుంది సో ఆ విధంగా నడుస్తూ ఆ యజ్ఞము ఆ నలుగురు చూతులతోటి యజ్ఞం నడవాలనుకోండి నాలుగు వేదాలు వ్యవస్థితంగా ఉండాలి ఇంత పని నేను చేసి యజ్ఞ సంతృప్తి అయ్యి రాబోయే కాలంలో యజ్ఞాలు అలా చేసుకుని ఈనాటి వరకు యజ్ఞాలు చేసుకుంటూనే ఉన్నా చిన్న చేయరు అటువంటి యజ్ఞాలు మంది కూడా జరగాలంటే వేద వ్యాస మహర్షి చేసిన వ్యవస్థయే కారణము నేను ఆ విధంగా ఇదంతా కూడా నిలబెట్టినాము అని తాను చేసుకున్న హక్కు గురించి తాను గొప్పగా అనుకోవటం మనం ఎంత సాధించాము జీవితంలో అని ఒక సింహాలుగా ఒకటి చేసుకుంటున్నాడు తిహాస పురాణం చంచమం వేదం చేయతే అందరూ వేదాలే చదువుకుంటారండి వేదం చదువుకోలేకపోతే ఆ జ్ఞానం నుంచి దూరం అయిపోవలసిన అవసరం ఏమి ఉన్నది అందరికీ అందా ఈ జ్ఞానం ఈ ఆయన యొక్క ఆ తగిన కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు చేశారు ఈ జ్ఞానం మన దగ్గరే ఉండిపోవాలి స్త్రీలకి అధికారం లేదన్న దాంట్లో ఫిఫ్టీ ఆఫ్ ది సొసైటీ జ్ఞానానికి దూరం అవుతాయి దానివల్ల మొత్తం సోషల్ కాన్షియస్ నెస్ అంతే వాళ్ళకు కూడా అధికారం లేదు మరే వాళ్ళు కూడా అధికారం లేదు అందరికీ జ్ఞానం అందాలని ఆయన ప్రయత్నం చేస్తే దాని ఆపోజిట్ ఎఫెక్ట్ గత వెయ్యి సంవత్సరాల్లో జరిగింది ఆయన ఐదు వేల ఐదు చేసిన ఎఫర్ట్ కి వెయ్యి చేసిన ఎఫర్ట్కి ఎంత దోషం గమనించండి ఎనివే సో ఆయన ఆ వేదాల్లో ఉండే సారాన్నంతని పమ వేదము ఆ మహాభారతం చూస్తుంటే పొట్టలు పొట్టలు ఏమీ ఉంటాయి దాంతో ధర్మాలు ఆ వేద ధర్మాలు అన్నింటినీ ఆయన దాంట్లో నిక్షేపించిన ప్రసీద హృదయ సరస్వతం విదక్క విధి కష్ట ఇదంతో వాచ ధర్మం పరిహే సో ఆయన హృదయం మాత్రం ప్రసన్నం కాదు చేసిన పనికి తృప్తి కావాలి ఏదో లోపు అనుమతుంది మనం చేయాల్సిన పని చేసేసాము ఇంకా ఏ పని లేదు మనం ఇంకా వాడప్రస్థాశనం వెళ్ళిపోవచ్చు భవస్ అనుకుంటాడు అనుకుంటాడు కానీ అనిపిస్తుంది ఏం లేదు ఈ పిల్లవాడికి ఇంకా మనం కొంత మనం పూర్తిగా వ్యవస్థ చేయలేదు చేసిన వ్యవస్థ కాదు ఇంకొచ్చేస్తే కానీ కాలం ఇంకా కలపలేదు అని కానీ యాదవాళ్ళు యాదవ్యాసమాజిక ఆ ఆయన అనుకుంటాడు మనం చేయాల్సిన సమాజ కళ్యాణం అంతా ఇంకా చేయాల్సింది లేదు అని అనుకుంటే ఏదో మనసులో రోదు ఇంకా ఏదో చెయ్యని ఏదో మిగిలిపోయి ఉన్నది అనే ఒక భావన కలుగుతోంది తృప్తి కలగటం సరిగ్గా ఆ టైంలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు కృష్ణశ నారదోభ్యాగాశ్రమం ప్రాదా సృతం ఉపయోగ్ఞాయ సహస ప్రత్యుత్గతం ముని చూడండి నారదుడు అంటే లోకంలో ఒక పెద్ద దురభిప్రాయం ఒకటి ఉన్నది భాగవతంలో ఆ దురభిప్రాయం తొలగిపోతుంది నారదుడు అంటే కలహప్రియ అలాగే అక్కడ భాగవతం మొత్తం మీద నాలుగు నాలుగు వర్ణించినటువంటి నాట ఒక్కడు కూడా రాదు ఈ సినిమాల్లోనూ అక్కడ నిరూపించి ఆయన వచ్చేటట్టు ఏదో దెబ్బలా పెట్టాడు అన్నట్టుగా అలాగా వర్ణించారు అలాగే ఈ కొందరు చెప్పి వాళ్ళని ఏరే వస్తున్నాడు రా కూడా అంటారు ఈ తెలుగు నాటక రంగంలో ఈ నాలుగు మరీ అధ్వానంగా ప్రజెంట్ చేసేసారు సో సమాజంలో నాలుగులంటే అభిప్రాయమే చెప్పిపోయారు బాగుంది నారం జ్ఞానం దాతి నాట ఎక్కడైనా ఒక సమాజ కళ్యాణానికి సంబంధించిన జ్ఞానాన్ని అందివ్వాలి అంటే అక్కడ ఆరోగ్యం ఉంటాయి వాల్మీకి మహర్షి ఆ ఒక కిరాతులకు శాపాన్ని ఇచ్చి అయ్యో మనం అనవసరంగా శాపాన్ని ఇచ్చామే ఎందుకు మనం ఇలాగా ఇలాగంటే దాన్ని ఎదుర్కొంటున్నాము అని చాలా క్లేషపడితో ఆయన పాపం కర్తవ్యత విమూపుడై ఉన్న సందర్భంలో అక్కడికి నా శ్రీమంత్ రామాయణాన్ని రచించాలి చాలా హరికపోతాయి ఆయన వచ్చేటంటే అక్కడ ఉన్న లోక కళ్యాణం దగ్గర దగ్గర కానీ జరిగింది తర్వాత ఇక్కడ ఎప్పుడైతే వ్యాస మహర్షి ఇలాగా ఏదో రోడ్డు ఉన్నది ఇంకా నేను చేయాల్సినటువంటి కర్తవ్య కాబట్టి ధర్మం విషయంలో ఒకటి ఉన్నట్టుగా కానీ అయ్యో క్లియర్ కట్గా అయ్యి కావటం లేదు అని ఆయన మీమాంసం అడుగుతున్న ప్రభావం అక్కడికి నాలుగు వచ్చాడు నాకు వచ్చి ఏదో ఊసిపోవలసినట్టుగా వచ్చారు యాభిక్షికంగా యాభిక్షికోహి అని అందించారు ఆయన అలా దిగుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడే తిరుగుతాడు ఆయనకేమో ఒక ఊరు రైలు లేకుండా తిరుగుతారు అన్నట్టు కనపడతాడు కానీ ఎక్కడ అవసరమో అక్కడ ప్రత్యక్షం ఉంటుంది మీరు చూసి గారు అనేక డాక్టర్లు ఉన్నది అక్కడికి వచ్చారు ఐదో జీ నార్గవాద భగతా ప్రాయం యశో భగవతో సరే నార్గలు రాగానే వైదవ్యాస్ మహర్షి ఆయనకు ఆత్మనించి చూచపెట్టి ప్రస్తావం చేసి అయ్యా కులాసాన ఆ రోజు ఈ నడిపించారు అంతా పురాణ కులాసాన రచించి సో కృతవాన్ భారతన్యస్వం సర్వార్థ పరిబృంహితం అన్ని గొప్ప విషయములతో కూడి ఉన్నటువంటి మహాభారతాన్ని నిర్మాణం చేశాను సో జిజ్ఞాసు లోకానికి జ్ఞానం కావాలనేహతహాలే జన్లకు నీవు చేసినంత ఉపకారము ఈ ప్రపంచంలో ఏ ఒక్కడూ కూడా చేయలేదు ఆయన రచించి ఆయన నిర్మాణం చేసినంత వినలేచర్ని ఈ మానవ మాతృతో ఎవరూ కూడా మొత్తం మానవ ఇతిహాసంలో ఎవరు రచిస్తారు అంతటి మహోప్రకారం నువ్వు చేసేవాడ లేదా అలా తిరునావు చూస్తే నాకేదో ఒక మనస్సులో కష్టపడుతున్నావు అనిపిస్తుంది అని ఏమీ తెలియని వారికి ముందే ఆయన తెలుసు తెలియని వారికి మొదలగే ప్రశ్నించి ఆ అడిగితే అప్పుడు యాదవ్యాస మహర్షి అంటాడు అత్యయవమే సర్వమిదంత నిజమై నువ్వు చెప్పింది ఉండే వేదాలని నేను విభాగం చేశాను మహాభారత అక్కడ రచించాను పురాణాన్ని ఎవరో కూడా రచించారు కానీ కథాత్మ పరిపుష్యతేనే నా మనస్సుకి నాతో సంతోషం కలగట్లేదు ఏదో యోగు మిగిలి ఉన్నట్టే నేను అనుకుంటున్నాను అని ఏదో నువ్వు ఎవరన్నా నాకు సూచన ఇవ్వగలుగుతావా అని మహర్షి నాలుగుని అడిగితే అప్పుడు నారదుడు సమాధానం చేశాడు నాలుగుని మాన చెప్పడానికి వచ్చాడు కానీ నువ్వు చేసిన వర్క్ ఏం పెట్టాడు ఇంకా చేయాల్సింది ఉంది అని మాటతో చేస్తే బాగుండదు ఇప్పుడు కూడా ఏదైనా వర్క్ చేసి మనకి హెల్ వర్క్ చేశారనుకోండి చేసిన వర్క్ సపోర్ట్ చేసి దానికి ప్రశంసించారు ప్రశంసించేలా అయిపోయిన తర్వాత అక్కడ ముఖంలో కొంత ఆనందం తర్వాత లోటు మిగులున్నాయో అని చెప్పి అది పద్ధతి అంటే కానీ ప్రారంభమే తప్పుగా వాళ్ళనుకోండి కూడా పద్ధతి పురుషులు వహించారనుకోండి చాలు పెట్టేవాళ్ళా ఇంకా ఇంకా గోడ చాలు చాలు ఏదో ఒకటి ఎందుకు పెట్టాను అని ఎవడాక కారం తీస్తే ఆ భోజనం కూడా చెప్తాం ముందు వదిలించిన ప్రశంసించి తర్వాత ఏదైనా ఇంకోటి కౌన్సిల్ సరే మరి దీన్ని రసీజ్ దాని కూడా అలాగే ఇవన్న వాడు అప్పటిని వాడు కానీ చేసిన వర్తంతా బాడు కదా ఆ చేసిన వర్తను ప్రశంసించి ఇప్పుడు భాగంగా చేస్తున్నారు నువ్వు ఒక్క అంశంలో ఇంచుమించు నువ్వు ఏమీ రచించచన చేయలేదు అనుదిత ప్రాయం నీ మూటంపట ఒక్క మాట కూడా ఒక వాక్యం ఒక శ్లోకం రాలేదు దేనికో తెలిసినా ఆ పరమేశ్వరుని యొక్క అమలమైన కీర్తిని గానం నీ ఒక్క వాక్యం కూడా రాయలేదని నాకు అంటే మహాభారతం రాశారు కదా అంటే మహాభారతంలో ఇలా అనేక ధర్మాలు చెప్తా చెప్తా చెప్తా మధ్యలో ఉంటే ప్రసంగాను ప్రసంగంగా ఈరోజు శ్రీకృష్ణు గురించి నాలుగు మాటలు అన్నారు అంటే అదే హైలైట్ చేస్తా శ్రీకృష్ణ లేదల వాళ్ళ హైలైట్ చేసి కేవలము మేటా టాపిక్స్ అని పక్కన పెట్టి పరమేశ్వరుని యొక్క మహిమని విభూతిని లేదలను గుణములను అనువాదం చేసుకో విస్తారంగా వర్ణించేటువంటి పని మాత్రం నువ్వు చేయలేదు దీని మీద కొత్తలుగా ఇలా అన్న చూడండి ధాతము ధాతం అంటే గొప్ప క్రియేటర్ వినువారు భారత ప్రతి విధాతము భారతాన్ని వేద పదార్థ జాల విజ్ఞాతము కామము క్షతిపు విజేతం అరిషద్వర్గము కామద్రోహములు ఇవన్నీ కూడా జయించిన వాడు బ్రహ్మతత్వ నిర్ణేతము అంటే బ్రహ్మసూత్రం రాసిన వాడు యోగి నేతవు ఇలాంటి పదంజు యోగదర్శనానికి కూడా వేరే విధానం ఒక భాష్యాన్ని రచించేది అని లోకంలో ప్రసిద్ధింది అవర్షం కూడా ఉంది వీడి ఈడవి పరా ఘనం గలవాడు చెలించి చెల్లరే కాపరు కైవడి వడవగణి పరాశరా అయినా కూడా నీ మనస్సులో ఎంత పనిచేసినా కూడా నీ మనస్సులో ఏదో రోగు ఉంది అంటే ఆ రోగుకి కారణం ఈ విధంగా ఉన్నది ఏమిటంటే ఆ కారణము ్రహ్మాయశ్చాయావర్ణిత వాసుదేవస్య మహిమా అనువర్ణిత ఎన్నిక అది క్రతువులు పూజలు పురస్కారాలు తీర్థాలు ఇలాంటివన్నీ వర్ణించావు అన్ని పురుషార్థాన్ని చాలా విస్తారంగా నిరూపించావు కానీ భగవాన్ వాసుదేవుని యొక్క మహిమను వర్ణించేటువంటి పని మాత్రం నువ్వు చేయలేదు ఇంతవరకు అని అసలు కవులు వాళ్ళ రచనలు వాటి గురించి ఒక ఒపీనియన్ ఒకటి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు చాలా ఇంట్రెస్టింగ్ దస్యశీ అంటే కూడా నయద్వచిత్రపదం హరేర్య జగత్ పవిత్రం ప్రకృనీ తద్వాయసం తీర్థం శిమా నయ ప్రహంసా విరమం శుశిక్షయా ఇప్పుడు ఒక నది ప్రవహిస్తాం నదిలో ఎక్కడైనా స్నానం చేస్తే ఆ స్నానం చేసిన ఫలం కానీ జగురు ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయాలి కేవలము కొన్ని ఘట్టాల్లో మాత్రమే స్నానం చేస్తారు కొన్ని పవిత్రమైన ఘట్టాల్లో మాత్రమే స్నానం చేస్తారు మిగతా ఘట్టాలని వాటి జోలుకి వెళ్ళాలి అలాగే జనులు వెళ్ళని ఘట్టాల్లో కాకులు మొదలైతే స్నానం చేస్తూ ఉంటాయి కాకి కాకతీయంలో హంసలు వెళ్ళవాలి కాకులు కొంత హంస వెళ్ళాలి ఎక్కడైనా స్నానం చేయొచ్చు అలాగే సాహిత్యంలో సాహిత్యంలో సాహిత్య క్రిపాసులు అంటే కవిత సౌందర్యాన్ని ఆస్వాదించే ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు సాహిత్యంలో ఎక్కడైనా వాళ్ళు ఆ ఇద్య అయ్యాయినంట వస్తుంది కానీ ఎవో కవితలు గాలిబు గజేష్ ఇలాంటి కవితలు గరిక శృంగార కవితలు వాటిలో వాటి జోడికి అందరూ జిజ్ఞాసులు వెళ్ళారు జిజ్ఞాసులు ఎటువంటి కవిత సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటారంటే ఏ కవిత్వంలో హరే విష జగత్ కవిత్రం ప్రభు ఇంకా మానవుని యొక్క హృదయాన్ని లోకాన్ని కూడా పవిత్రం చేసేటువంటి ఆ శ్రీహరి యొక్క కీర్తి దానం చేయబడుతుందో అటువంటి కవిత్వాన్ని సత్పురుషులు ఎంజాయ్ చేస్తారు మంచి అలంకారాలు ఉపమాంకారము ఇతర అలంకారాలు శబ్ద చిత్రములు అన్ని ఉన్న గ్రంథం అండి ఇది అని ఒక గ్రంథం ఇచ్చారు అనుకోండి అది సబ్జెక్ట్ మ్యాటర్ గ్రంథం అని అంట అది సబ్జెక్ట్ మ్యాటర్ ఏదో సంస్థ హిందీ సబ్జెక్ట్ మేటర్ అని చెప్పి లోకానికి సంబంధించిన సంసారానికి సంబంధించిన సబ్జెక్టు అని చెప్పారు అనుకోండి నాట్ ఇంట్రెస్ట్ దీనిలో శ్రీహరి యొక్క కీర్తిని గానం చేశాము అని చెప్తే వెంటనే ఉద్గోపం వాస్తవానికి శ్రీహరి యొక్క కీర్తిని గానం చేసే కవితలో ఒక చెందోబర్ధం లోపించిన కొన్ని అలంకారాలు తక్కువైనా శ్రీహరి యొక్క భక్తికి సంబంధం లేని కేవలం లౌకిక కవిత్వంలో ఎంతటి అలంకారాలు ఛందస్సులు శబ్దాలంకారాలు ఇతర కావ్య శోభలు ఉన్నా కూడా దాని వలన ప్రయోజనము లేదు సో నేను కనుక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనుకోండి బాగుండదు ఇప్పుడు కొన్ని ఎలాగైతే బాగుండదు ఏ ఎగ్జాపుల్స్ అలాగే ఎగ్జాంపుల్స్ అనవసరం కొన్ని పుస్తకాలు ఏదైనా ఉపయోగం అవుతాడు పురుషాత్సం ఉంటది ఇక్కడ నుంచి విజయవాడ రైతులు వెళ్తున్నారు అనుకోండి ప్లాట్ఫామ్ మీద ఒకసారి కొడుకుంటారు అది చదివేసి విజయవాడ వచ్చేటప్పుడు చదివేస్తారు సిక్స్ అవర్స్ లో చదివేస్తారు కార్క్షాపం అయిపోతుంది కార్క్షాపం బఠానీ అక్కడే ఇప్పుకోవడం అయితే ఏమండి ఆ సీటు మీదే బాదసీ వెళతాం వెళ్ళిపోతుంటే ఎవరన్నా మీరు పుస్తకం మర్చిపోయారు అనేకాల నుంచి ఒక ఆయా అమాయిట్లు పిలిస్తే ఆయా వల్ల అలా కొనే వాడిని దిగేస్తారు సార్ ఇది నాకు ఇంట్రెస్ట్ చదువు అటువంటి చదువు మీ వల్ల ఉపయోగం లేదు ఏ చదువు చదివితే మనకి ప్రహ్లాదులు చెప్పబోతున్నారు ఆ విషయం కూడా సో పరమేశ్వరుని యొక్క కీర్తిని దానం చేసేటువంటి గ్రంథం రచిస్తే అప్పుడే ఆ కవితా శక్తికి సా పద్యాలు చెప్తారు అనుకోండి ఆ పద్యాలు చెప్తా ఉంటారు మంచిగా గొప్పగా పద్యాలు కడతారు ఒకసారి ఏమో సినిమా హీరో మీద ఇంకోసారి ఏమో ఏదో సక్కస్ లేదా ఇంకోసారి మరోధన లేదా ఈ రకం పద్యాలు ఎందుకు ఉపయోగంగా పెట్టిదాని వాళ్ళు ఆ విషయాన్ని మనకి పద్యం లేకపోతే అలాగే ఒక పద్యం చెప్పి ఆ పద్యంలో శ్రీకృష్ణుని యొక్క మహిళలు రపించాను ఏదో ఉత్తి పద్యాల వల్ల ఆ సందర్భమైన పద్యాల వల్ల మాకేమి అలా నని గా సూర్యుడు అందరూ ఏదో ఒక దగ్గర గారు ఎందుకు వెళ్ళి ఆ పద్యం విషయాన్ని మొదలు పెడితే అలాగే ఉంటుంది తెలుగు సాహిత్యవేత్తలు విన్నారంటే ఇష్టపడతాం సో వెళ్ళి నామాన్యంతితాని యక్షం అంకి అంతే గురు అంతి సాఫరీ కేవలము పరమేశ్వరుని యొక్క పవిత్రములైన నామములను నామములతో కోర్చబడిన కవిత్వాన్ని మాత్రమే ఆస్వాదిస్తాము కాబట్టి నీ కవిత ధోరణని ఈ రంగంలో ఎవరన్నా ప్రయోగించి ప్రవేశపెట్టి ఒక అద్భుతమైనటువంటి పురాణాన్ని నిర్మాణం చేయి అత మహాభాగం ఇంకొకటి ఇంకోటి నేను అసలు ఎటువంటి సలహా ఇవ్వము ముందు అడుగుతున్నాము మంచి విద్వాంసుడు కూడా భవా చాలా గొప్ప జ్ఞానము నీకు కాదు శుచిశ్రవ సత్యతో ఈ లక్షణాలు లేకుండా కేవల కవిత్వంలో ఉపయోగం నేను కేవలము లోకంలో పెద్ద కవులనే ప్రతిష్ట తినే వారి కవితలో నేను కొన్ని చదివాను నేను అన్ని చదవాలో నాకు అవ్వడు ఆ భావనలో చదివాను చదివితే ఆ కవిత్వంలో వాళ్ళ సంసారాశక్తి వాళ్ళకు ఉండేటువంటి కామ పురోధాన్ని దిక్కున్నప్పుడు ఆ కవిత్వంలో పుట్టి వచ్చినట్టుగా నలభతో అటువంటి కవిత్వం చదివి ఈ భాగంగా వ్యక్తి వీళ్ళు సంసారం ఉండే ఆసక్తికరవాడు అనే కంక్లూజన్ మనం తీసుకున్నాం అనుకోండి దానివల్ల మనకి ఉపయోగం లేదు ఏమీ ఉపయోగం లేదు సో నీవు గొప్ప కీర్తిగా ఉండు సత్యవత సత్యమున దృష్టి గలవాడవు ధృతం వత ఏదైనా ఒక ధర్మకార్యాన్ని చేయాలంటే పండుగ గలవాడవు కాబట్టి నువ్వేం చేస్తావంటే గురు క్రమశ్యాఖిల బంధముతే సమాధి నాయతం సమాధిలో కూర్చో మనస్సుని ఆ దివ్య దృష్టిని సాధించి ఆ పరమేశ్వరుని యొక్క లేల కూడా దర్శించు గురుక్రమస్య గొప్ప అనంత శక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు వామవతార ఉపక్రమ అంటే చెప్తాను సో ఆ వామరూపంగా లోకాన్ని రక్షించినటువంటి ఆ యొక్క లేదని స్మరించు స్మరించి దానికి కవితా రూపాన్ని జోడించు అని చెప్తాడు చెప్పి ఆయన అంటాడు నేను చూడు ఏ నార మహర్షిను ఇంత సహాయపడవు దానకు అసలు నీ వృత్తాంతమేమి మీలో ఇంత భక్తి సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వ్యాసుడు అడిగితే అప్పుడు నాలుగుడు వ్యాసుల చేత ప్రేరేపించబడిన వాడి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాను ఇరవై మూడో అహం పురాతీత భవే భవం సుత దాస్యా పూర్వం పూర్వజన్మలో ఇరవై ఏడు జన్మ దీనికి ముందు జన్మ పూర్వ జన్మలో ఒక దాసీ యొక్క కుమారునిగా ఉండేవాడిని అంటే పూర్వజన్మ స్మృతి నాలుగ మహర్షికి ఉన్నది ఆయన దేవశ్రీ క అందరికీ ఉండదు ఆయనకు ఉన్నది అదే స్పెషల్ సో పూర్వజన్మలో ఒక దాసీ ఒక ఆడి ఆమెకి భర్త లేదు ఆ విధంతో ఒక వేదవాడిన అంటే ఒక పవిత్రమైనటువంటి వైదికుల గృహంలో ఆమె చాకరీంగ్ చేస్తూ ఉంది ఇప్పుడు మనం చాకరీంగ్ చేసి ఇల్లు కూడా ఎక్కడ చాకరీ చేయాల్సి వస్తే తప్పే లేదు సేవ చేయడంలో తప్పేం కోసం సేవ చేస్తాము దాంతో దోషమే లేదు కానీ మనం ఎక్కడ సేవలు చేస్తున్నామో ఆ ఇంట్లో మంచి సంస్కారాలు ఉన్న ఇల్లు అనుకుంది అదే ఒక భాగ్యం తాగు భూతులు లేకపోతే పిండి బోతులు వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి బాటలు సంధిస్తూ జీతం సంపాదించుకోవడం కంటే ఏదో ఇటువంటి కార్యక్రమం ఉన్న చోట సేవ చేసి జీతం సంపాదించుకోవడం పవిత్ర ఉన్న చోట సేవ చేసే భాగ్యం ఇప్పుడు ఉద్యోగం చేసేదానికి కూడా సేమ్ జీతం అయినా ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేస్తారు తృప్తి సో అలాగే సేవ చేసే చోట కూడా అటువంటి సంస్కారం ఉంటే ఆవితికి అనేది కొత్త కొత్త సంగతులన్నీ తెలుస్తాయి అది కూడా కొంత ఆ ధర్మం యొక్క అంటారా కొంత సంస్కారం ఆగుతూ వస్తుంది ఆమె పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలు అభివృద్ధిలో ఇస్తారు మంచి సత్సంగా వచ్చేస్తుంది సో ఆ విధంగా ఆ దాసి ఆమె వేదవేత్త వేత్త గృహంలో ఉండి ఆమె వెంట నేను కూడా వాడింటికి వృద్ధిలో ఉండేవాడిని మీరు నితో బారత ఏిన శుశ్రూషణే ప్రహకృషి నిర్వివక్షతం ఒకసారి వాడి ఇంటికి ఒక కొంతమంది మహాత్ములు ఋషులు వచ్చారు వచ్చి వాళ్ళు అక్కడ మకాలు చేశారు నెల రోజులు అక్కడ ఉన్నారు ఎందుకంటే వర్షాకాలం ప్రయాణ సాధనాలు ఏం లేక మనకు అక్కడే దిగించిపోయారు సో వాళ్ళకి సమానం ఇవ్వటానికి వాళ్ళ బట్టలు ఎండవేయడానికి ఇతర మూలైన పరిచర్యలు చేయడానికి ఆ వేగ రకాల గృహస్థులు ఉన్నారే ధర్మం చేసిన వాళ్ళకి మకాలు ఇచ్చినటువంటి ఈ తల్లితో పాటుగా కురా మరో వస్తున్నాడు కదా ఈ కుటాణి గురించి ఎలా మన్నా నువ్వు మీకు నీ అమ్మ కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది ఆ మహాత్ములు మరే వాళ్ళు ఆ పక్క చోట కార్నర్ లో ఒక రూమ్ లో వాళ్ళు పకాలు చేస్తున్నారు వాళ్ళకి నువ్వు సేవ చేసుకోవద్దు వాళ్ళకి మంచిని కావాలంటే తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా బట్టలు కావాలంటే తీసుకెళ్లి ఇతరులైన సేవలు వాళ్ళకి చేసుకోవట నీ పూచి ఏంటంటే వాళ్ళకి సేవ చేయటమే అని ఆ తల్లి ఆ గృహస్థు వాళ్ళు ఈ పుటాన్ని ప్రమాణించారు పలేకే నేను వాళ్ళకి సేవ చేయడం వల్ల అయితే నేను చిన్నప్పుడే ఎలా ఉండేవాడిని అంటే ఆటల ఎందు ఆటపాట ఎందు వస్తువుని పాడు చేయడం అంటూ నాకు ఎప్పుడూ ఎక్కువ ప్రీతి ఉండేది కాదు పిల్లలలో అవధి లక్షణం ఉంటుంది చేపలగా ఉంటుంది నా ఇండి అది ఉండేది కాదు నేనేం చేశానంటే చాలా శరతులతోటి ఆటపాట ఎందు దృష్టిని మళ్లించి ఆ మహాత్ముని సేవ చేస్తూ ఉండిపోయాను చిన్నతనంలో అటువంటి శుశ్రూష లభించడం కూడా ఒక భాగ్యమే సో నాకు భాగ్యం లభించింది వాళ్ళు నేను చేసినటువంటి సేవకి నా యొక్క వినయానికి నాకు ఉండేటువంటి వాళ్ళు చాలా సంతోషించి నన్ను ఎంతో అనుగ్రహించేందుకు తప్ప అనుమహం కృష్ణ కథా ప్రగాయత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బుద్ధమైతే స్నానాధికం చేసుకునేవారు గబు తపస్సు చేసుకునేవారు ఆ సాయంకాలం కూడా తపస్సు చేసుకునేవారు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత విశ్రమించి ఆ సమయంలో కొంత ఫ్రీ టైం ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క గాథలను వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు కీర్తనం చేస్తూ ఉండేవారు కొంతసేపు కీర్తన వాళ్ళు ఒక విద్వాంసులు చెప్తే మిగతా వాళ్ళు స్నానం చేయటము ఆ రకంగా చేస్తుంటే ఆ టైంలో నాకు పనేముండేది కాదు సాయంకాలం దాకా నేను అక్కడ ఉండే రాత్రికి ఏమో అమరావతి ఇంటికి వెళ్లే వాడిని కానీ పని ఏమే ఎదానికి కూడా చేయకుండా నేను కూడా అక్కడ కూర్చుని వాళ్ళ యొక్క ప్రసంగం అంతా కూడా వింటూ ఉండేవాడిని ఉంటుందంటే మహాపురుషుల యొక్క సమీపంలో ఉంటే మంచి ప్రసంగాలే ఉంటాయి ఒకసారి మేము మా గురువుగారు పొంగులు శుభ్రహించారని వారిద్దరం కలిసి గుర్రంపల్లిలో ఓ ఊరు నుంచి ఇంకో ఊరుకు వెళ్ళిన మధ్యలో ఐదు ఆ బురబడిలో వెళ్ళం పురబడిలో రా అలా పురాయించుకుని చేసి అలాగే వెళ్ళి వాళ్ళు పొరము సో నేను ఆయన నేను ఆయన శిష్యుని ఆయన ఇక్కడ చదువుకుంటూ ఉండేదాన్ని పులబడిలో ఎక్కాము బండి వాడు ముందు వెళ్తూ చదువుతున్నాను ఆయన నేనేదో అడగడం ఆయన చెప్పడం లేదా ఆయన ఏదో నన్ను ప్రశ్న అడగడం నేను చెప్పడం తప్పు చెప్తే సరిదేశాడు మంచిగా చెప్తే ఆ బాగా చెప్పాడు ఈ రకంగా వెళ్ళేప్పుడు గంటల వచ్చే గంట మూడు గంటల ప్రసంగం ఆ గుర్ర సంస్కారం లేదు మూడు గంటల అయిపోయిన తర్వాత గురుగారు అతనికి సదు రూపాయలు ఇవ్వకపోతే ఇరుగా ఈ వాటికి ఇదే అంటే నా జన్మలో నేను ఇంత ఎన్ని సార్లు బుర్రబడు తోలేను ఆ బుర్రబడులో నేను ఒకటి ఉన్నారనే దృష్టి కూడా లేకుండా వాళ్ళు ఏదేదో కబుర్లు చేసుకునేవాడు అనేక రకాలైన కబుర్లు అన్ని వినివ్వండి చిత్ర చిత్రాలైన కబుర్లు మనస్సుల్లో మానవుల సంస్కారాలు ఇలా ఉంటాయి కదా మేనే ఆశ్చర్యపడుతున్నాం లేదు ఈ రోజు గతసారిగా అద్భుతమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన ప్రసంగం విన్నాము కాబట్టి మీరు గురుదక్షిణిగా తీసుకోండి ఇచ్చారు అంటే తీసుకుని మళ్ళీ ఇచ్చారు నా నేను తీసుకున్నాను మళ్ళీ సో ఇది ఎందుకు ఆ సత్సంగంలో ఉండేటువంటి మహిమ సో ఆ విధంగానే నేను కూడా ఆ మహాత్ముడు మధ్యాహ్నం విషయంలో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రసంగాలు ఈ ఇంట్లో గడిపాను ఈ విధంగా ఒక రెండు మాసాల కాలం వాళ్ళ యొక్క సంగంలో నేను గడిపిన కారణంగా నాకు ఆ యొక్క మహిమ లేలలు భక్తి తర్వాత కీర్తన మొదలైన మహా మహా మంత్రము దాని యొక్క అర్థము ఈ సమాచారం అంతా కూడా నాకు తెలుసుకోండి ఎటువంటి సమాచారం అంటే భక్తి ప్రవృత్తాత్మరజస్తమోపహ ఆత్మరజస్తమోపహ భక్తి చక్కటి వాక్యాలవన్నీ కూడా ఆత్మ అంటే బుద్ధి అంతఃకరణం అంటే ఆత్మ సచిదానంగా కాదు సో అంతఃకరణములో ఉండేటువంటి రజస్సుని తమస్సుని పోగొట్టే భక్తి పుట్టినది వాళ్ళ సత్సంగం భక్తి పుట్టాలి వన్ హ్యాస్ టు కల్టివేట్ సడన్ గా భక్తులు ఎవరో అయిపోదు వన్ హ్యాస్ టు గ్రో ఇన్ టు దట్ డివోషన్ గా వన్ హ్యాస్ టు గ్రో అది ఆ రెండు నెలలు వాళ్ళ దగ్గర సత్సంగం చేయటం వల్ల నాకు అటువంటి భక్తి పుట్టింది ఇప్పుడు మనసులో మూడు గుణాలు ఉంటాయి సత్వ తమో గుణం వల్ల కన్వర్స్డ్ ఐడియాస్ కొంటాయి సమూపుల నుంచి పుట్టిన కామన కోరిక ఏదైనా ఉంటే అది కల్వర్షన్ బేస్ కోరికలు చాలా కర్వర్షన్స్ ఉంటాయి కోరికలు ఎలా ఉంటుందంటే అక్కడ ఏదైనా నాలుగు పక్షులు ఉంటున్నాయి అక్కడ పావుడాలు వీటి గుర్చిలో కూర్చుని ఉంటాడు ఆ పావుడా పట్టుకుని దాన్ని తాడు కట్టిలాగారంలో ఎవరు కోరుకుంటుంది అలాంటి లేకపోతే పక్షులు ఏదైనా ఉన్నాయి కాలువర్షన్ దాన్ని కొట్టాలని కోరిక ఇవన్నీ స్టాడిజం రిలేటెడ్ దీన్ని ఇలాంటి ఇలాంటి నేను ముందే దృష్టాంతం ఎలా ఉంటుందంటే ఇటువంటి డిజైన్స్ అన్ని రమోగుణం నుంచి కొట్టారు ఇక రజోగుణం ఇప్పుడున్న ధనాన్ని పరిగెత్తి చేయాలి ఆ కొన్నికి రజోగుణం ఇప్పుడున్న భోగాలకి పది రెట్లు భోగాలను అనుభవించాలి ఇప్పుడు నేను సూట్ ఒకటి వేసుకున్నాను దాని ఖరీదు ఐదు వేలు అనుకోండి ఈ మధ్య నేను బలహాది పిల్లలో పదివేల ఖరీదైన కాబట్టి ఈ సూట్ ని పక్కన పెట్టి ఆ సూట్ కొనుక్కులు వేసుకోవాలి ఆ కొనుక్కుంటుంది కదండి తప్ప కొనుక్కునే వస్తాను ఆ కొనుక రజమం నుంచి పుట్టింది నేను ఏది తక్కువ ఈ గడ్డి అధ్యాయం ఉంటాయి నేను రాస్తే గీత రజీంద్ర అధ్యాయం చూడండి ఎక్కడ మాట ఆయన అందరం ఇలా చేయమని కూడా అందరు కానీ ఇవాళ ఈ రకం భోజనం చేస్తే ఇది శాశ్వత భోజనము ఇది చేస్తే రాజసము ఇది చేస్తే కామసం ఎవ్రీథింగ్ డిస్క్రైబ్ డెసిషన్ సో ఆ విధంగానే పెద్ద పెద్ద కోరికలు ఉన్న భోగాలు కంటే అధికమైన భోగాలు కోరిక సొప్పేం కాదు బట్ అది ఎదోగుణం నుంచి పుట్టింది ఇంకా తత్వగుణం యొక్క కోరిక ఎలా ఉంటుందో చెప్పమంటారో దాంట్లో కూడా నవ్వగుణం తమోగుణంలో రజోగుణంలో తాను అనుభవించి ఆనందించాలి అనే లక్షణం ఉంటే సత్మగుణంలో ఇతరులకు సేవ చేసి ఆనందాన్ని పొందాలి అనే లక్షణం ఉంటుంది ఇప్పుడు కొడు అనుకోండి లడ్డు అనుకోండి నేను తిరిస్తే ఆనందం కలుగుతుంది పడకొండ హాయిగా ఉంటుంది ఆ హాయి రజోగుణం నుంచి స్తమోగుణం నుంచి కానీ ఈ లడ్డు నిలబడి చేయించాను అనుకోండి వాడి మొహం బంధువులు లేదు వాడి ఎంత పుట్టే ఆ లడ్డు తింటాడు వాడిని చూస్తే నా మనసుకు ఆనందం ఇచ్చింది ఆ ఆనందంలో నా ఆకలి కూడా మర్చిపోతాను అదిగో ఆ ఆనందాన్ని ఆ సుఖాన్ని సాత్విక సుఖం తిని ఆనందించేవాడు జీవుడు తినిపించి ఆనందించి వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడే ఉంటారు ఎక్కడో వైకుంఠంలో ఉంటారు సో ఈ హృదయంలోనే పక్కనే ఉంటాడు మీరు ఏకం చేస్తే ఏకం అయిపోతారు సో అలాగా ఆ సాత్విక సుఖము ది హ్యాపీనెస్ డివైవ్ అవుతా మేకింగ్ అదర్స్ హ్యాపీ దట్ ఈస్ సాత్విక సుఖము ఆ సాత్విక సుఖం మనం అటేట్టుకోవాలి సాత్విక సుఖాన్ని కోరుకోవాలి రాజస తామస సుఖాన్ని తామస సుఖాన్ని సుఖరావు పరిజ్ఞిస్తారు రాజస్వ సుఖాన్ని గృహస్థికి అధికారం ఉన్నది క్రమంగా తగ్గించుకోవాలి రాజస్వ సుఖాన్ని ఎలాగీ పని చేయడం భక్తి భక్తి కనుక మీకు ఉన్నట్లయితే భక్తిని కల్టివేట్ చేసుకోగలిగితే ఆ రాజస్వ తామస లక్షణాలు తొలగి సత్వ లక్షణం పెరుగుతుంది అటువంటి భక్తి నాకు కలిగినది వాళ్ళ సంఘము అయితే వాళ్ళు వీడి యొక్క మంచితనాన్ని గమనించారు ఈ విద్యార్థి ఈ పని కొట్టాడు మీకు పని చేసి పెడతానండి మా ఇంట్లో పనిచేసేయాలని యొక్క కొడుకు వీడు అని ఆ ఇంటి యజమానం వీళ్ళకి పరిచయం చేసి వీడు పనికూడాలాగా లేడు అన్ని పనులు చేస్తూనే ఉన్నాడు జ్ఞానాన్ని కూడా సొంత అర్థించుకుంటున్నాడు తాము చెప్పేటువంటి శ్రవణం కూడా చక్కగా చేస్తున్నాడు చెప్పే విషయాలను వింటున్నాడు వాళ్ళకి ఎంతో మహానంద దగ్గరికి పిలిచి వారితోటి బాగా విస్తారంగా చర్చ చేసి వీరే సామాన్యుడైన పిల్లలు కాదు మీరు శరీరతో అడిజీవుడు చెత్తలో తిరుగు వంటి పిల్లవాడు కనుక వీడికి మనం ఇంకొంచెం ఉపాయం చేసినట్లయితే కొంత సహకారం చేసినట్లయితే వీడి జీవితంలో చాలా బయటకు అనే ఒక ప్రేమతోటి దాచి దాసీ యొక్క కుమారుడు కదా అనే ఆయన లేదు చూడండి మహర్షులు ఎప్పుడు కూడా ప్రేమ పూర్ణుడై ఉంటారు మహర్షులంటే కఠోరములైన భయంకరములైన రూల్స్ ని తీసుకు ఇవి మీరు పాటించేలా సరే సరే పాటించకపోతే మనం నరకంలో వేయించేస్తున్నాం నిపుణుల్లో బాగా ఉండడు మహర్షి మహర్షులంటే కరుణాహముడై ఉంటాడు కరుణావుడు అలా మాట్లాడతాడండి శిక్ష వేసేప్పుడు కూడా అయ్యో వీరికి శిక్ష వేయగ తప్పట్లేదు అని బాధపడుతూ శిక్ష వేస్తాడు కానీ మహాన్నంగా శిక్షిస్తాడని మహర్షి అందా ఇది చేయడం ప్రణామూర్తులుగా ఉంటారు తర్వాతి కాలంలో మహర్షి ఏంటే మన ప్రాణదీగా వచ్చారా విధంగా నిర్మాణమైంది గానీ అలా ఉండదు ఎప్పుడు కూడా మీరు గ్రంథాల్లో పిలిస్తే ఎంతో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు డీటెయిల్ కు పిలిచి నువ్వు నాన్న ఇలా ఈ విధంగా సాధనం చేసుకుని దీర్ఘంలో పైకి వస్తావు అని అతనికి ఒక మహామంత్రాన్ని ఉపదేశిస్తున్నారు నమో భగవతేయ నమో భగవ్యం వాసుయ సం మంత్రాన్ని భగవతే పరమేశ్వర ఏ నమస్క భగవాను నీకు నమస్కారం భగవానుడు వచ్చే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అనర్థం ఎందుకంటే సమగ్రమైనటువంటి శక్తి జగత్తును సృష్టించే శక్తి ఐశ్వర్య సమగ్రస్య వీర్య ఆ సృష్టించినటువంటి జగత్తుని సమగ్రంగా రక్షించి పాలించేటువంటి సామర్థ్యము యశస్సు ఉత్తమ శ్లోకాలం చెప్పే సమగ్రమైన కీర్తి అంటే సర్వమానవాళి చేత వివిధ రూపములలో కీర్తింపబడేటువంటి కీర్తి శ్రీ అంటే సమస్త సంపదలకు అధిష్టరుడై ఉంటుట లక్ష్మీపతి కదా ఆయన తర్వాత సమస్త శోభకు సౌందర్యానికి నిధానమై గొప్ప వైరాగ్యమును పూర్ణ వైరాగ్యము కలిగి ఉంటుట ఆమె చెప్పారు మీరు ఉంటారు చెప్పారు ఈ ఆ ఇంటికి ఈ భగ ఆలక్షణములు పూర్ణముగా కలవడుతున్న భగవానుడు నమో భగవతే వాసుదేవా నిన్ను మేము ధ్యానము చేయుస్తున్నాము ధీమహి హృదయంలో ధ్యానము చేస్తున్నాము ధీమహి అంటే ప్లోమక్ అంటే మేము అందరం కలిసి నా సామూహికమ్యూనిటీ ప్రేయర్ ఇప్పుడు వాసుదేవుడు అవైనా ధ్యానం చేస్తున్నాను వసుదేవుడు ఒక దానికి నేను ధృవరక్షణ వస్తే చెప్తాను సో ప్రత్యుమ్మాయ వసుడు అంటే శ్రీకృష్ణ భగవాను వసుదేవుని కుమారుని సో ప్రత్యుమ్మాయ ప్రకృష్టమైనటువంటి అంటే శోభకరవాడు ఇంకా సమస్త జగత్తులు సూర్య రూపంగా చంద్రు రూపంగా అగ్ని రూపంగా ప్రకాశింపజేస్తాడు అంతేకాదండి సమస్త ప్రాణంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండి సమస్త జగత్తు ఆ చైతన్యంలో ప్రకాశింపజేస్తూ ఉంటాడు అనిరుద్ధంగా ఆయన యొక్క శక్తికి విరోధము అంటే అద్దు ఆటంకము అనేది లేదు సంకర్షణ జీవులను తన వైపుకి తన యొక్క ప్రేమ రూపము చేతను చైతన్య రూపం చేసాను ఆకర్షిస్తాడు ప్రతి ప్రాణి కూడా వారు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఆత్మవైపుగా ఆకర్షించబడతాడు ఈ ఆకర్షణ ఆత్మ స్థానంలో సమ ప్రియం మద్దతు చేసేవాడు ఆత్మీయంటే ప్రేమ చేత అర్థం చేస్తాడు యజ్ఞం చేసేవాడు కూడా ఆత్మయండి ప్రేమ చేత యజ్ఞం చేస్తాడు సో ఆత్మరూపముగా ఆకర్షిస్తూ ఉంటే ఈ మంత్రాన్ని నారద మహర్షికి ఆ ఋషులు ఉపదేశిస్తారు ఇది మూర్తి మంత్ర మూర్తి అమౌక్తికం విద్వాసులు కాంట్రవర్షి కానీ ఇంటర్పల్ రిలేషన్షిప్ కానీ అవకాశాలు అక్కడ ఉన్నదేదో స్పష్టంగా మంత్ర అమౌక్తికం మత అర్థాయం లేనివాడు ఒక విశేషమైన లేనివాడు మంత్రం మన మూర్తి లేకపోతే విద్యుమ హెమనీల దోగ ఛాయ్ ముఖై శిక్షణి యుక్త ఐదు ముఖాలు ఉన్నాయి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క రంగు ఉన్నది ప్రతి ముఖము కూడా చంద్ర ఒక్క రంగు ఎక్కువైనది మూడవ కారణము ప్రతి ముఖానికి ఉన్నది అని వర్ణించి మంత్రమూర్తిని కూడా చెప్పారు ఆ మంత్రమూర్తి ఎలాగంటే పర్వాలేదు ఆయన ఎడ్జెస్ట్ చేస్తాం యా మంత్రమూర్తి కొంచెం సో మంత్రమూర్తి అంటే ఆ మంత్రమే మూర్తిగా అలవాటు ఇప్పుడు జపం చేయండి మంత్రాన్ని మీరు తీసుకుని జపం చేయండి అని సలహా ఇస్తారు ఇప్పుడు మోడర్న్ గా అందరికీ మెడిటేషన్ అనే ఒక పీక్ ఉంది కొంచెం స్వామిగిరికి వచ్చి మెడిటేషన్ గురించి మీ అభిప్రాయం అనేది చెప్పండి అంటే ఆ ఏమంటే మీరు ఒక మంత్రాన్ని తీసుకుని ఊరికే ఇలా కూర్చున్నారనుకోండి మీరు ఆత్మనిష్ఠులు కాగలిగితే సమస్య లేదు కానీ మీరు ఏకాంతం చేసినా ఆత్మ నిష్ఠులు కాలేకపోయినారనుకోండి సాక్షి స్వరూపంగా ఉండటము అది కొంచెం క్లేషంతో కొంత అభ్యాసంతో కూడిన పని మీరు కొంత కాలము ఉపనిషత్వము అది చేయాల్సి ఉంటుంది ఏకాణం చేసినా మీ మనసు ఇంట్లో పరిగెత్తం ఏంగ్ లెస్ అయిపోతుంది అదే ఒక చేసుకుంటే మీకు ఆ ధ్యానం చక్కగా కుదురుతుంది అని జపాన్ని బాగా వ్యక్తిగా ఎటువంటి చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు కూడా యజ్ఞానం జపయజ్ఞోస్మి ఈ జపాన్ని రికమెండ్ చేశాడు ఎందుకు ఈ జపాన్ని రికమెండ్ చేయడం అంటే మనస్సుకి ఒక ఆరోపణ ఉండాలి లేకపోతే అది నిలవదు నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఒక రూపాన్ని ఇచ్చి ధ్యానం చేయడం అని అనుకోండి ధ్యానం చేయడం అంటే మీకు నిలవదు మీరు కిచ్చిందేసి చూసేది మూడో మాయం అవుతుంది మూడవ చూసేది మూడవ మాయం అవుతుంది నిలబడదు కానీ మంత్రాన్ని కనుక నేను చెప్పినట్లయితే ఆ మంత్రం మీద మనస్సులను నిలబెట్టడం తేలిక శబ్దం మీద మనస్సు తేలికగా నిలబడుతుంది తర్వాత ఆ మంత్రం రూపంలో పరమేశ్వరుడే ఉన్నాడు మంత్రమూర్తి మమూర్తికం సో ఆ మంత్ర మూర్త్యభిధాన అమూర్తికుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి మంత్రాన్ని అందించి ఆ మంత్రభుక్తిని ఇతనికి చెప్పి ఆయన నువ్వు అంతా ఆ పరమేశ్వరుడు యజ్ఞ పురుషుడు యజ్ఞం రూపంలో ఆయనే ఉంటాడు ఈ మంత్రం ద్వారా ధ్యాన యజ్ఞంచేత జప యజ్ఞించేత నీరు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించు అని వాళ్ళు సలహా చెప్పి వాళ్ళ దాన్ని వారు వెళ్ళిపోయారు మహర్షి నాగోవాటిని ఇక్కడ ఆలోచనది ఆలోచన మయ్యి ఆత్మజే అనన్యగతం చెప్పే స్నేహానుబంధం సరే వాళ్ళైతే నిష్క్రమించినారు కానీ నా తల్లి నేను అక్కడే వెళ్ళిపోయినా నా తల్లికి నేను ఒక్కడనే కోరు ఆవిడ బాబు చదువుకున్నది కాదు భర్త కూడా లేడు పెద్ద వయసులో ఉన్నది అదే తర్వాత ఎవరి దగ్గర పరిచర్ చేసుకుంటూ కింకరిగా జీవించేస్తూ ఉంటుంది ఆవిడ ప్రాణాలనేది ఆమెదే పెట్టుకుంటుంది మయి ఆత్మజే అనన్యగతం ఎందుకంటే ఆవిడ సేవ చేసి డబ్బు సంపాదించి పోషించాలి అర్థం నా కోసమే సో ఆ విధంగా నా మీదే ప్రాణం పెట్టుకుని అలాగే కళ్ళన్ని నా మీదే పెట్టిన చూసుకుంటూ ఆవిడ జోదుతోంది పుసార్ ఏమైంది ఏకటా నిర్గతాంగేహంతిషింపతి సత్పోత ఏమైందంటే ఈవిడ ఆ యజమాని యొక్క ఇంట్లో వెనక కోశాలలో ఆవు పాలు పెంచడానికి వెళ్ళింది ఆవు పాలు పెంచుకుంటే ఈవిడ పొరపాటున అక్కడ ఒక పావు ఉంటే ఆ పావు మీద కాదు చేస్తుంది కాలచోదిత జనరల్ గా బాబు మన రోగి రాదు దాని దానికి అది పాడిపోతుంది మనం ఇంట్రెస్ట్ ఉంటే అది పాడిపోతుంది కానీ ఒకప్పుడు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్ గా దానికి మనకి టైతుంది మనం మీ కొడై విధించాలి కొరై చేసినప్పుడు కూడా తగ్గించుకునేందుకే ప్రయత్నం చేస్తుంది అప్పుడు దాన్ని మన కాలు తీసుకెళ్ళి తన ప్రాణం రక్షించుకోవడం కోసము అది భయపడిపోయి యాజ్ ఎ రియాక్షన్ కలుస్తుంది సరిగ్గా రగలేదు ఇలా ఎందుకు తరగాలి ఈ బాబు కలవాలని కలవలేదు ఈ వీడు కావాలని కాదు దాని ఆ మృత్యు సమీపించినప్పుడు ఏదో ఒక రూపంలో మృత్యు రావాలి గనక ఆ విధంగా జరిగినది ఆ పామి సరే ఆమె సర్గస్ఫురాలైనది ఏక ఏ హియా మద్రాక్షం విదినం మహత్ ఆ కుటుంబ యజమాని సవాలు ఆయన ఈ ఈ కుటుంబాన్ని వేళదని సేవ చేయించుకుంటున్నా యొక్క ఆయన ఏం చేసేదంటే ఆయన ఈ తల్లి భావించినది అని ఆమె యొక్క సంస్కారాలు కావలసిన వ్యవస్థ దాచేసి ఈ పిల్లవాడి చేత ఆమె సంస్కారాలు చేయించారు మొత్తం పది రోజులు పదకొండు రోజులో కార్యక్రమాలంతా పూర్తయిపోయి అయిపోయిన తర్వాత ఇతని ఇంట్లో చెప్పేశారు అయ్యా నేను వెళ్ళొస్తాను మీరు చాలా సేవ చేశారు మా అమ్మగారు జీవించినందుకు నన్ను కూడా మీరే రక్షించారు ఇప్పుడు మా అమ్మగారు సంతస్థినారు కనుక అంటే పొందేవాళ్ళు ఇవిలోనే ఉండు మీకు నీకు ఏదైనా కావాలి నేను అర్థం చేస్తామంటే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇంకొక నిర్ణయానికి వచ్చేశాను నేను వెళ్ళిపోతున్నాను అని నేను ఆ ఊరు వదిలిపెట్టి ఇంకా అక్కడ ఉండడము ఏదో తల్లిగా ఉన్నంతకాలం ఉన్నా ఆమె కాలం నా నేనే ఉంది కదా ఇంకా అక్కడ ఉండడమో నా లాజిక్ కనపడలేదు నేను బయటకు వచ్చేశాను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే అప్పట్లో గ్రామానికి గ్రామానికి మధ్యలో అడవులు ఉండి ఇప్పుడు మనం చెట్లు ఏదైనా ఉండాలంటే గ్రామం నుంచి బహుదూరం వెళ్తే అక్కడ ఏదైనా ఒక చెట్టు కనపడితే అదృష్టమే అన్నట్టుగా అలాగే ఈ మధ్య కూర్చొని ఇంప్రూవ్మెంట్ ఉంది ఎక్కడక్కడా చెట్లు పప్పుతున్నారు అదర్వైజ్ చెట్లన్నీ నంపేసి గ్రామాల్లో నిర్మాణం చేసుకోవడం సరే దట్ ఈస్ ఏ నేచురల్ డెవలప్మెంట్ ప్రసాద్ంగ్ ల్యాండ్ అవు దట్ ఈజ్ సో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లడంలో మధ్యలో భయంకరమైన అడవి ఉంటుంది ఆ అరవి గుండగా నేను పోతున్నాను చాలా భయంకరమైన అడవి ఇక్కడ అరవిలో నుంచి శర్కోవడం ప్రతిభయాకారం యావో నూక శివాగిం ఒక నుంచి నక్కల పూట ఇంకో ఒకరించి మరికొన్ని దోహముల యొక్క సింహం యొక్క నాదములు ఇలాగ ఏనుగుల యొక్క కింకారులు ఇవేవో శబ్దాలు గుండెలు అరిగిపోయేట్లాగా ఎటు కదవడానికి మీద లేకుండా చేపట్టి దట్టమైనటువంటి చెట్లు ఎదివే మొత్తానికి ఆ అడవిలో వెళుతున్నాను బాగా అరిసిపోయా దాహం వేసుకోండి ఆటలు ఈ లోపల దైవాత్మ ఓ స్నా పీవాడప్రహ్ ఆ స్వచ్ఛమైన సరస్సు దాంట్లో ఏడుకి చక్కగా శుభ్రంగా స్నానం చేసి కడుపు నిండా నీళ్లు తగి వచ్చి జట్టు మీరు జట్టు మీరు కూర్చున్నాను ఆ శ్రమంత పోయింది తస్మిన్మే అనే పిప్పలోపస్థ ఆశ్రి నేను కూర్చున్న చెట్టు పిప్పల వృక్షము త్రిప్పల వృక్షము అని అదొక ఫలం పిప్పళ్ళ బస్తా పిప్పల బస్తా అంటే అర్థం ఏంటంటే పిప్పళ్ళు ఫలాలు లోకల్లో బాగా వారకంలో ఒకటే బస్తానే మాట దానికి పిప్పల బస్తా అనే మాటకు వస్తుంది సో దే యూస్ ఆ ఫలాలు ఉండి ఎవో ఫలాలు ఆ ఫలాన్ని కొన్నింటి రక్షించి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కండ పొలాలను కూడా రక్షించి ఆ చెట్టు పిల్లలు కూర్చున్నాను ఎందుకో నీకు చాలా పవిత్రమైంది ఉపనిషత్తులో కూడా ఆ పిప్పలం స్వాద్ వర్తి స్వాదు పిప్పలం ఉన్నది చాలా రుచికరమైనటువంటి ఆ పిప్పలాన్ని అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు కర్మఫలం చెప్పడానికి ఆంధ్ర ఫలం అని చెప్పొచ్చు కదా పిప్పల ఫలం అనేది కదా చెప్పాలంటే వైదిక సంస్కారం అలా ఉంటుంది ఆ పిప్పల ఫలాన్ని ఆని చెప్పారు సో ఆ పిప్పల వృక్షం కింద కూర్చుంటే వాడికి కూడా తపస్సు చేయాలని అనిపించింది ఏదో ఏదో ఒక చెట్టు కింద కూర్చుంటే బుద్ధుడు జ్ఞానని మనకి చెప్తారు ఆ చెట్టుకు కూడా ఒక విశేషత ఉంటుంది బావి చెట్టును చూస్తే శ్రీకృష్ణుని దర్శించినట్టుగా మహాత్మను సంతోషిస్తారు దాన్ని నమస్కారం చేస్తారు ప్రదక్షిణ చేస్తారు ఎన్నికలు చేస్తారు ఆ చెట్టు కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి అలాగే విప్లవ వృక్షం కూడా బాగా పవిత్రమైన వృక్షం దాని కింద కూర్చునేప్పటికీ నాకు కూడా ఇంకెక్కడి నుంచి అక్కడికి వెళ్తాము తపస్సు చేసుకుంటే పోలేదా మళ్ళీ ఎవరో గ్రామానికి వెళ్ళాం ఎవరితోనో కూలిపించాం కూర్చుంది అంతా కూడా ఇక్కడే కూర్చుని ఈ పొలాలనే బతికొ ఆ నదిలో స్నానం చేస్తూ ఏదో ఒక కడుపు నింపుకుంటో ఇక్కడ కార్యక్షలు చేసేవచ్చు అని అనిపించింది అనిపించేసి నేను అక్కడ కూర్చొని తపస్సు అయితే ప్రారంభించాను ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇచ్చారు పెద్ద ఉత్తరం అయిపోయింది అదే తస్సు చేస్తారో అయితే వాళ్ళ దగ్గర స్నానం చేసి ఉన్నారు మనిషికి చక్కని సంస్కారం ఉన్నది మంత్రము ఉన్నది ఆ పరమేశ్వరుని యొక్క రూపము కూడా ధ్యానం చేయగలిగే విశేషమైనటువంటి పవిత్రత ఉన్నది అని ఉన్నాయి సో ఆ వాతావరణం బాగా కలిసి వచ్చింది ఆత్మ ఆత్మానమాత్మస్థం యథాశ్రుతం అచరింతయం ఆత్మరూపంగా ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మనా ఆత్మానం ఆత్మస్థం ఆత్మస్థం ఆత్మరూపంగా ఉన్నవారిని ఆత్మ ఆత్మానం ఆత్మరూపంగా ఆత్మస్థం బుద్ధి అంటున్నవాడిని ఆత్మ బుద్ధితో ధ్యానం చేసిన ఆత్మ చేయడు ఆత్మ ఆత్మానమాత్మస్థం యథాశ్రుతం వాళ్ళు చెప్తూ ఉంటే విన్నా యథాశ్రుతం అలా ధ్యానం చేస్తూ ఉంటుంది ఆ భగవతే బుద్ధం వాసుదేవాని దీప్యున్నాయ విరుద్ధాయ నమస్ సంకర్షణాయ చ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ విద్యాక చరణం భోజనం భావ నిర్చిత చేసా మనస్సులో భక్తి భావము మనస్సులో ఉండే ఇతర సంస్కారాలన్నింటినీ కూడా నిర్జించినది ఇట్ల స్టే స్వామి వారి మనస్సులో భక్తి పూర్తిగా నిండుకున్నది ఆ స్థితిలో ఆ పరమేశ్వరుని యొక్క పాదాలను ఎంతో కాలం చేస్తో నేను మహాభక్తునిగా ఆ చెట్టు బృందనే తీర్చిదిద్దబ నిద్దబడినాను కొన్ని సంవత్సరాల కాలం నేను తపస్సు చేశాను ఎప్పుడైతే అతను తపస్సు చేశాడో అతనికి జ్ఞానోదయం అయినది ఏ రకమైనటువంటి చిత్తలు లేవు సాంసారికమైనటువంటి బంధం లేదు సరే కొంతకాలం అలా సంచారం చేసి వద్దాను అని దృష్టి కాదు ఇప్పుడు కూడా జీవితంలో తపస్సు చేసే కాలం అనుకుంటుంది సంసారంలోకి ప్రవేశించి సంచారం చేసే కాలం మరొకటి తపస్సు చేసే కాలాన్ని స్కిప్ చేసేసరి అనుకోండి సంసారంలోకి వెళ్ళినప్పుడు ఆ సంసారం యొక్క బంధం దీన్ని కట్టేస్తుంది తపస్సు కారాన్ని స్కిప్ చేయకుండా చక్కగా తపస్సు చేయాల్సిన తపస్సు చేసుకుని పవిత్రమైన హృదయంతో ఆ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంతా ఆ మనోబలంతో ఆధ్యాత్మ బలంతో మీరు సమాజంలోకి వెళ్తే సమాజంలో ఉన్నటువంటి ఆకర్షణలు మిమ్మల్ని ఏమీ చేయలేవు మీరు ఎక్కడన్నా బలవలేదు మీరు సినిమాకి కూడా నష్టం అంతటి మనోబలము అంతటి సాక్షి శక్తి సాక్షిగా నిలిచేటువంటి సామర్థ్యము మానవునికి వచ్చేస్తుంది అటువంటి స్థితిని సంపాదించుకున్నాడు రాదు సంపాదించుకుని ఊటే ఇక తపస్సు చాలా ఏ నడిచినా తపస్సే కూర్చున్నా తపస్సే మాట్లాడినా తపస్సే అనే స్థితికి వచ్చేస్తే అప్పుడు ఇంకా ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేయాలి సహస్రంలో బుద్ధులు కూడా అలాగే చేశాడు మహాత్మ అలాగే చేస్తాడు బాధలాడగానే తపస్సు అయిపోతుంది అప్పుడు సమాజంలో బయటకు వచ్చాడు ఎలా వచ్చేవాడు అంటే సామాన్యంతృహ్యాన్ని భద్రాని కృతాని చ ృష్టమనాగత స్పృహ కాళం ప్రతీక్ష విమత్సర ఎవళ్ళ మీద మాక్సర్యం లేదు సమాజంలో వచ్చి అదే మేమేమో ఇక్కడ కష్టపడి తపస్సు చేసుకుంటే వీళ్ళు ఎప్పుడూ అనేటువంటి మార్క్సర్యం గడపకూడదు తర్వాత నేనింతటి గొప్ప తపస్యాలని వీళ్ళందరూ అజ్ఞానులు అనేటువంటి బాధలు ఉండకూడదు ఎన్ని సమస్యలు చూడండి సంసారంలో వచ్చేవారికి ఇలాగంటే ఎమోషన్స్ అన్ని వస్తాయి అవి ఏమీ ఆయనలో లేవు లేకపోతే స్పృహ సాంసారికములైనటువంటి సుఖాలను చూడగానే మనకు కూడా ఇంటి బాగుందని అసలు నడుస్తున్నా ఏమో ఏదైనా ఒక కాపాడు చేయాలనే ఎప్పటి దృష్టి బాగుండదా ఇలాంటిదేదో డైడియాస్ ఉంటాయి సంసారంలో ఉండే లక్షణం సో స్పృహ మదము మాత్సమ్యము ఇలాంటి మోషన్స్ అన్నింటినీ ఇవ్వకు చేస్తూ ఉంటుంది సంసారం కానీ అతని జ్ఞాని కనుక ఇటువంటి దోషముదయం లేకుండా అతుష్టమనాహ సంతృష్టిని పొందిన మనస్సులు గలవాడై ఆ సమాజంలో ఇంకోటి కూడా సంచారం చేసేవాడు ఎక్కడో భిక్ష ఏం చేసేవాడు అంటే ఆ పరమేశ్వరుని యొక్క నామాలని చక్కగా దానం చేసుకోండి నావాణి పథం ఈశ్వర నామాన్ని దానం అయితే వివిధ అదే ప్రతిన్నదా నమస్ సంకర్షణ దాని గానం చేసేవాడు అయితే హరే రామ హరే రామ దాని గాని చేసేవాడు అయితే ఇంకొకటి గానం చేసేవాడు మొత్తానికి వేదాల్లో అనేక రామాలు ఉన్నాయి విష్ణో విష్ణోన్ముఖం వీర ప్రభోచం పార్థివా అని యో అష్టమాయత అని ఈ విధంగా ఆ మంత్రాలను పనిచుకుంటూ దాన్ని అర్థం తెలిస్తే పెద్ద గానం వేదమంత్రములన్నీ కూడా ఋషులు ఆ సత్యాన్ని దర్శించి సామ గానం సో మహాన్వాంసుడైపోయినాడైనా అలాగే ధ్యానం చేసుకోండి కొంతకాలం ఇలా జీవనం అయిపోయింది ప్రారంభ కర్మ నిర్వాణ జ్ఞపక పాంచభౌతిక అంటే ప్రారంభ కర్మ పోషినది కొంతకాలం అయినప్పుడు ఆ దేహము పడిపోయినది మరీ చిశ్రాషయ ప్రాణే ద్యోహంచే ఆ కల్పం పూర్తయింది తరువాతి కల్పాంత ఈయన మహాపుణ్య లోకాన్ని పొందాడు ఆ పుణ్య ఫలాన్ని అనుభవించాడు సత్యలోకంలో ఎన్నో మహాఫలాన్ని అనుభవించాడు ఆ కల్పం పూర్తయిపోగానే ప్రళయంలో పరమేశ్వరుని లోకి వెళ్ళిపోయాడు ఆ పరమేశ్వరుడే మళ్లీ సృష్టి అది హిరణ్య గర్భ రూపంగా ఆవిర్భవించాడు ఆ హిరణ్య చతు బ్రహ్మాక హిరణ్య గుడంతో ఉంటాడే ఉపనిషత్ సంస్కారం బ్రహ్మ హిరణ్య గుడన్నా ఒకటే వేదంలో హిరణ్య గర్భుడ పురాణంలో బ్రహ్మగర్ణ సో ఆ హిరణ్య యొక్క ప్రాణముల నుండి నారద మహర్షియే జన్మించాడు ఆ సృష్టి ఎలా చెప్తారంటే బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకుంటాడు ఆయన ఒక్కడే ఉంటాడు సృష్టి చేద్దాం అనుకుంటాడు సంకల్ప మాత్రం చేత సృష్టి ప్రారంభ సృష్టి సంకల్ప సృష్టి ఆ తరువాతి కాలంలో స్త్రీ పురుష సంయోగ రూపమైన సృష్టి తర్వాత వస్తుంది అతి ప్రాత్మలో సంకల్పాత్మకమైన సృష్టి ఆయనకి మానస పుత్రులు అంటారు వశిష్ఠుడు మరీచి కశ్యపుడు ఈ మానస పుత్రులు జన్మిస్తాడు అంటే ఆయన మనస్సులను జన్ అలాగే ఆయన ప్రాణము నుండి ప్రాణము అంటే ఉశ్వాస విశ్వాసాత్మకమైనటువంటి ప్రాణశక్తి నుండి నారదు మనిషి జన్పిస్తాడు అజేంటనే నాలుగుకి దానం అధికంగా జస్ట్ ఉంటుంది దానం అంటే అది ప్రాణశక్తి వాక్ శక్తి అంటే ప్రాణశక్తి సో ఆయన ఆ హీరంగ గర్భుని యొక్క ప్రాణముల నుండి నారదులే అనిపిస్తాడు అంతకు ముందు జన్మలో దాశీ యొక్క కుమారుడు కానీ అతను చేసిన తపశ్శక్తి యొక్క ఫలం చేత గొప్ప పుణ్యలోకాల్లో మహాపుణ్యాన్ని అనుభవించడమే కాకుండా ఇంకొక జన్మ దేవి జన్మ అంటే నారద జన్మ దేవర్షి నారదం యొక్క జన్మ దేవదత్తామిమాం స్వరబ్రహ్మ విభూషితాం మూర్చయి హరికథాం రాజమానశ్శరామ్యహం ఆయన ఈశ్వరుడు ఈ నాలుగు జన్మించడానికి ఎన్నెలు ఓ వేణు కూడా ఇచ్చారు నువ్వు నా లాక్ శక్తి నుంచి నా ప్రాణశక్తి నుంచి జన్మించావు ఈ వేణు ఇన్స్ట్రుల్మెంట్ అకౌంట్ ఇలా బాగుంటుంది దీనిని నువ్వు అట్టి పెట్టుకో స్వర ఈ వేణయందు నాక బ్రహ్మయే వేనకలం ఇప్పుడు వేణు ఉందనుకోండి తనకు ఒక వ్యక్తి లాగా ఉంటుంది ఆ రెసిడెన్స్ కోసం ఓ దండం ఉంటుంది తేడా ఇక్కడా అక్కడ గోల్డ్ అంతా అలంకారాలు చేసేసి ఆర్తు పెట్టేసి వజ్రాలు వైరు పెట్టచ్చు అలా గోల్డ్ అంతా అలంకారం చేసేసి ఇది వచ్చేసి ఈ వీణ కాస్ట్ టెన్ మిలియన్ డాలర్స్ ఎన్టీఆర్ టెన్నిస్ ప్లేయర్ ఒకటి ఉంటుంది వాళ్ళ ఎదుర బ్యాట్ ఒకటి సెవెన్ మిలియన్ డాలర్స్ వర్త బ్యాక్ దానితో ఆర్డర్ ఆడడానికి ఆర్డానికి మామూలు వెయ్యి రూపాయలు పెట్టాయి గురిగా అలా చూపించడానికి అదంతా అలాంటి వేణ ఎందుకు ఉపయోగం సో నాలుగు వీణ ఇక్కడ తార ఒక్కటే తరం మళ్ళీ అలాంటి వీణ మీరాబాయి దగ్గర ఉండేది మళ్ళీ ఏకనాథ దగ్గర ఉండేది తుకాదాం దగ్గర ఉండేది వీళ్ళ వీణ ఆకుట కూడా వెదురు కదా వెదురు అంటే ఒకటి ఒకే తీ మరి దానికి ఏ అలంకారాలు ఏవైనా దుసిగా ఉండే స్వరబ్రహ్మ విభూషిత కొంతమంది సమ్మాయికి ఎన్ని మెడల్స్ ఆ మెడల్స్ చూసి మనం ఆనందిస్తామంటే ఏదో కొంత శిల్పాలు ఆనందించినా తర్వాత తి ఏ వస్తుందో అదే అలంకారం ఇది అలంకారం కాదు కానీ ఈ ఈ ఆనకాయ కుండ్రేణి మాత్రం అలంకారం ఏమంటే స్వర బ్రహ్మ విభూచిత ఇతర విద్వాంసులు కూడా అలంకారం మంచి హెయిర్ స్టైలు ఫస్ట్ క్లాస్ డ్రెస్సు అలంకారం అవుతుందా జ్ఞానమే అలంకారం కనుక అటువంటి స్వరబ్రహ్మ చేత అలంకరింపబడినటువంటి ఆ వీణని ఇవ ఈ వీణ అని చూపిస్తున్నాడు నాగమహర్షి వ్యాసమహర్షి హిమాం వీణ ఈ ఇస్తా వీణ రెండు చోటుతో పట్టుకోకుండా ఒక చోటుతో పట్టుకోవచ్చు చేతి ఒక వేలతో థింకింగ్ దాని నుంచే మొత్తం అన్ని స్వరాలు చేత అలంకరింపబడినటువంటి ఆ వీణని మూర్ఛయిత్వ దానిలో నుంచి సప్త నేను పాడతాను ఏం పాడతావు హరిక అధిక చకప్ ఇంకేంటి పాడతాం ఇప్పుడు లోకంలో అనేక సఫలవుతూ ఉంటాయి ప్రతి సభకి ఇనాగరేషన్ కి మనమే సాధువే తయారయ్యాలనుకోండి బాగుండదు ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఆరంభానికి సాధువుగా ఆరంభం చేస్తారు దానికే వల్ల పొలిటీషియన్స్ వాళ్ళు ఉంటారు జాగ్రత్త ఆరంభం చేయడానికి పొలిటీషియన్స్ వస్తారనుకోండి హరి అందరి వినాలి ఆరంభం చేస్తారు ఆరంభం చేయాలంటే సాధువు ఆరంభం చేయాలి సో దేని సందర్భాన్ని అర్థం లేదా కనుక హరికర్మలే గానం గానం చేయాలి ఇంకా అక్కడ నుంచి ఏవేవో మంచి చుట్టుపాట్లు సింగ్ వేణ పేరు చెప్పి హరికథ హరికథా దాయమాన చరాణ్యాన్ని అలా సంచారం చేస్తూ ఉంటాను అని తన యొక్క చెప్పాడు చెప్పి దాని ఏంటంటే నువ్వు కూడా నా దృష్టాంతం తీసుకో ఎందుకంటే ఏతదాసురచిత్నాం మాత్రా స్పర్శేచ్చయాము సింధు ప్లవో దృష్ట హరిచర్యాము వర్ణనం ఎందుకంటే హరిక హరి లేని వర్ణించటము దానం చేయటం ఎందుకంటే ఆయన మంత్రాస్ పరిశేచ్ఛ ఇంద్రియాలు ఉంటాయి మనిషికి ఆ ఇంద్రియాలతోటి భోగాలను అనుభవించాలనే కారణంతో ఉండిపోతారు కొన్ని అనుభవిస్తే అనుభవించినటువంటి మీ సుమ్ము ఏం అంటే నా సొమ్ము ఏం వాళ్ళు భోగాలను అనుభవించి వలది అంతకంతటికి వాటిల్లో ఇరుక్కుపోయి ఆ భోగా లావస ద్వారా జీవితాన్ని పాలు చేసేసుకుంటారు భోగానుభవంలో బాగుపడ్డవాడు ఇంతవరకు సృష్టి నుంచి ఇలాంటి వరకు ఏడలేదు భోగ లావసూరంగా పెట్టే బాగుపడాలి కాని భోగాలను అనుభవించడం ద్వారా ఎవరూ బాగుపడలేడు ఇవన్నీ ఎవరు బాగుపడగోడు కానీ ఆ ఇచ్చ ఆ కావడం వల్ల హృదయాన్ని బాగా హెచ్చబెడుతూ ఉంటారు వారికి ఈ హరినామాను వర్ణనం కనుక చేసినట్లయితే ఆ ఆతుల చిత్తాన ఎంతో ఆందోళనలతో నిండి ఉండే మనస్సుకి ఒకంత ప్రశాంతి లభిస్తుంది ఆ పారాసింపతటిక్ నర్వస్ సిస్టమ్ అంట ఈ సింపథటిక్ నిర్వస్ సిస్టమ్ బాగానే ఎక్సైట్ అయిపోయి స్పెషన్ స్క్రెయిన్ లో ఉన్నవాడికి అక్కడ కూర్చుని శ్రీకృష్ణుడు మురళి దానము యమునది అనేప్పటికే వీడు వెంటనే వీడి మైండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ అనగరం లేదా అంటే మనసు ప్రసంగం అదే లౌకిక వ్యవహారాలు చెప్పారనుకోండి మనసు మరింత టెన్షన్ అయితే సో పరమేశ్వరుని యొక్క నామాన్ని దానం చేయడం చేతనే తక్షణమే మనస్సు ప్రసన్నమైపోతుంది సో నేను అందుకోసం ఆపం చేస్తున్నాను నువ్వు కూడా మహాకవి గొప్ప జ్ఞానివి కాబట్టి నీవు కూడా ఆ రకమైనటువంటి రచన పాట పాడటం చేత నేను హరికథని పాడుతున్నాను నీకు రచన చేతనము వై నాట్ క్రియేట్ ద హరికథా బుక్ అని సవాడిపడు సో చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు ఇక ఏం సంభాష్య భగవాన్ నారదో వాసభీషుతం ఆమన్యవీణం రణయన్య యాదృక్షికో ముదీక్షికోని నేను ఇక అన్నా ఉదయం యాదృక్షికంగా వచ్చేటట్టుగా వచ్చి ఏదో అలా వెళుతూ దాన్నే నువ్వు నువ్వు నిన్నోసారి వెళ్ళడానికి వచ్చానని అన్నాడు కానీ ఆయన అలాగే రాలేదు ఏం చేయనో ఒక గొప్ప కార్యాన్ని చేయించడం కోసమే వచ్చాడు వచ్చి ఈ సలహా ఇచ్చేసి ఆ వేదను వాయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన్ని చూసి వ్యాస అహో దేవీర్తింఘన్ వనయత్యాతురం జగత్ ఈ మహర్షు నాడే నారద మహర్షిని అంది ఎందుకంటే ఏమి ఎవరిని ఏమి అడగడు ఎవరిని డిస్టర్బ్ చేయడు తన దానికి తాను పోతూ ఉంటాడు ఆ పరమేశ్వరుని యొక్క కీర్తిని దానం చేస్తూ ఉంటాడు కానీ ఆయన చేసిన దానాన్ని విన్నత మాత్రాన ఆతురం జగత్ రమయతి చాలా సంసార క్లేషంతో బాధపడే మానవుని హృదయానికి చక్కటి విశ్రాంతిని కలిగిస్తాడు ఆయన దాన్ని ఆయన వెళ్తూ ఉంటున్నాడు ఎంతటి మహాపురుషుడు ఆయన అని అనుకుంటున్నాడు అంటే అర్థమండి ఆయన చేసిన సందేహం ఆయన చెప్పిన సందేశం ఏమి అది ఇంటి వంట సో ఆయన సంగీతాన్ని ఏ విధంగా ఈశ్వరార్పణం చేసినాడో అదే తీరున నేను నా యొక్క రచనాశక్తిని ఈశ్వరార్పణ చేయాలి అని అనుకుంటున్నాడు శీశ్వతోచ తస్మిన్దరీ షండ మండితే అసీ నోప ఉపస్పృశ్య ప్రణిరస్వయం అంటే ఆ కావగెట్టు మీద స్నానం నదీ తీరామ ఈ వద్ద ఆయన నాలుగో మహర్షి వెళ్ళినాడు ఆశ్రమానికి కొద్దిసేపటి కూర్చుని ఇరవై నాలుగు కవులు చేస్తే అయినా ఆయన వెళ్ళగానే చాలా ఆశ్రమంలో కూర్చున్నాడు ఈ ఆశ్రమం చుట్టూ బదరీ వృక్షంలో వెళ్తా ఉన్నాయి గుడ్స్ బదరీ షండ మండితే షండ సో దత్తమైనటువంటి బదరీ వృక్షములు సో బదరీ వృక్షం అంటే ఏదో ఉంది సమ్ తెలుగు ఏదో పెరుగుతాయి అది ఏదైనా అంటారు బట్ ఐఎం నాట్ ష్యూర్ ఎందుకంటే అవి ముళ్ళు ముళ్ళు ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి ఇంకేదైనా కూడా అవచ్చు సో బదలీ వృక్షములతో ప్రకాశించేటువంటి ఆ ఆశ్రమం గనక ఆ అలాంటి ఆశ్రమంలో ఆయన ఉన్నాడు గనక ఆయనకి బాధరాయన బదరీ అయన ఎప్పుడు చూసినా ఆ బదలీ వృక్షాల మధ్యలో నడగతాడు ఆయన ఈ బాధ టేపు చెట్ల మధ్యలో ఉన్నాయి చెప్పు ప్లాంటేషన్ పెంచి దాంట్లోనే ఉంచుకోండి ఆయన ఏదో టేకు బలీషన్ లభించింది ఇప్పటికీ అలాగే ఉన్నాయి బస్ వాళ్ళ అలాగే బస్ వాళ్ళ అంటే బాటిలి వాళ్ళ అలాగే దాడు వారా అలాగే ఇదే బదలీ వాళ్ళు బాధరయ బాధరాయన సరే వెంటనే ఆజీనం చేశారు ఆజీమనం చేసి మనస్సును ధ్యానంలో నిలబెట్టినారు రెండు జరుగు మనస్సు ఫలం అంటే ఆయన మహాజ్ఞాని ఆయనే పలుపుకుంటే రెండు విషయం ఏముంది అనత్ోపశమం సాక్షాత్ భక్తి యోగం లోక్రే సాత్వ సంహితం అజానక లో ఆత్మజ్ఞానము ఉపనిషత్ ప్రతిపాదనటువంటి పరమ పురుషుల యొక్క తత్వము ఇలాంటి కఠినమైన విషయాలు వాటిని వారికి ప్రిపరేషన్ గా కొంత మనుషుల్ని తయారు చేయాల్సి ఉంటుంది వేరే ఎమోషనల్ సెటప్ చేసి సెటరైట్ చేయాల్సిన అవసరం ఉన్నది కొంచెం భక్తి మనస్సులో పడితే గాని మిగతా తత్వం కాదు కాబట్టి ఆ భక్తి యోగాన్ని ధించి తద్వారా అనర్థోపశమం సమస్తములైనటువంటి దుఃఖములను దూరంగా పెట్టగలిగేటువంటి ఆ ఇమోషనల్ సెటప్ ఇవ్వడం కోసం ఆయన సాత్వత సంహిత సాత్వత అంటే సత్వగుణ ప్రధాన శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ సో ఆ శ్రీకృష్ణుని శ్రీ మహావిష్ణువు యొక్క నేర్లను వర్ణించేటువంటి సంహిత భాగవతానికి సంహిత అంటే అంటే కాలక్షణ కాలక్షణ ఇది ట్రాన్స్లేషన్ ఇప్పుడు రామాయణం ఉందనుకోండి ఒకే కథ అలాగ తేదలాగా సాగుతూ ఉంటుంది దాని చుట్టూ అనేక వర్ణలు ఈ ఎన్నికలు వచ్చినా రాముడు సీత అనే కథ చుట్టూ వస్తాయి భారతం కూడా అంటే పౌరవులు పాడవులు ఒక మేజర్ స్టోరీ ఉంటుంది దాని చుట్టూ భోములు అనే వర్ణలు వస్తాయి కానీ భారతం భాగవతం అలా ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఎక్కడికక్కడికి అంబరీష ధనిదేవ జగభరత సో మెనీ స్టోరీస్ ఐ విల్ కవర్ క్వైట్ అబ్జాం కాబట్టి ఇటువంటి సంహితను ఆయన నిర్మాణం చేస్తున్నాడు ఎంవై శూయమాణాయా కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పత్తి పుంస శ్లోకమోహ పరాత్మ మంచి శ్లోకం చాలా గొప్ప శ్లోకం కలిపిగా వచ్చేయబడే శ్లోకం చూడండి ఎస్యాయి శూయమాణాయ శూయమాణ అంటే అది వ్యాకరణంలో దాని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట శ్యానచ్చింది ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే అలా విడ్ అవు విద్దు ఉండాలి ఇప్పుడు గులాబ్ జామున్ రసా ఉందనుకోండి అలాగ ఒక స్పూన్ తోటలో అయితే దేని తోటలో తీసుకుని నోట్లో అంగుట్లో వేసేసుకుని ఇంకేసారా దాన్ని ఏం చేయాలి ముక్కలు చేయాలి ఎన్ని ముక్కలు చేయాలో తెలిసినా ఒక గులాబ్ జామున్ రెండు ముక్కలు కానీ ఒక నాలుగు ముక్కలో ఎనిమిది ముక్కలు చేయాలి చేసి ఒక ముక్క మొట్టలో వేసుకోవాలి వేసుకున్నా లాగా జస్ట్ చేసి నేను బండి ఇంకో అలా తింటూ ఉండాలి తినేయకూడదు తినేయడానికి తింటూ ఉండడానికి తేడా శూయమానాయా అసలు ఆ ప్రత్యేక అంతటర్థం ఉంటుంది ఎస్యా శూయమాణాయం చాలా చి సో అలా వింటూ వింటూ ఉంటే భక్తి ఉపస్తి అప్పుడు భక్తి గుర్తుంది పరమపురుషే కృష్ణే భక్తి ఉత్పత్తి శ్రీకృష్ణు అంటే భక్తి కొడుతుంది ఏమి ఉపయోగం ఉంది భక్తి ఏం ఉద్ధరిస్తుంది అంటే శోకమోహభయాప ఇంత అద్భుతమైన విశేషం మీకు మీకు చెప్పాలి కనపడదు మీరు గమనించండి మానవుడికి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం మూడు ఉన్నాయి ఈ మూడు మనకి చెప్తాను మీరు ఆలోచించండి భూతకాలం నుంచి శోకము అనే సంపదను మనం చేసుకుంటాం మీరు పాస్ట్ గుర్తు చేసుకుంటే వెంటనే మూడంతా చెప్తుంది ఎవరికి సమ్రాట్ కూడా అదే పరిస్థితి వితౌట్ ఎక్సెప్షన్ ఎందుకంటే పాస్ట్ లో అనేక మంచిలు ఉంటాయి ఎవరిని మర్చిపోతాం ఓకే చెడే ఇప్పుడు ప్రమోషన్ గుర్తుకొచ్చింది అనుకోండి మనకి తొందరగా ప్రమోషన్ వచ్చింది గుర్తుకు రాలేదు ఆలస్యం అయ్యి ఎవరో అవమానం చేశాడు ప్రమోషన్ రాలేదు అది ఒక్కడే లాస్ లు గుర్తుకొస్తాయి గేమ్స్ గుర్తుకురాకెన్ ఫర్ గ్రాంట్ మనకి లాస్ ఇస్తే గుర్తుకొస్తాయి సో యాంగ్ యాంగ్ ఎవరు ఫ్రీజండ్ గిల్ట్ మనం చేసిన పౌట్ ఎవరో మనం చేసిన అవమానాలు వే గుర్తుకొస్తారు మీకు ఒక్క మాటలో చెప్పాలి ఇంకో ఊకే ఎక్స్ప్లెనేషన్ మీరు శ్లోకాన్ని పొందాలి అంటే కేవలం భూతకాలం యొక్క స్మరణ మాత్రమే శ్లోకాన్ని మీరు ఆలోచించక నాకు ఇది లెఫ్ట్ చేయగలిగిన మీకు భయం కలగాలి అంటే భవిష్యత్తు వల్లే భయం ఉంది ఈ థింక్ అప్ టుమారో ఇవాళ ఎందుకంటే ఏమో రేపు ఆరోగ్యం ఉంటుందో ఇవాళ బాగానే ఉన్నా రేపు ఆరోగ్యం ఇవాళ చపాతీ భోజనం చేస్తారు ఇవాళ జగ్లో డబ్బులు ఉన్నాయి రేపు ఉంటాయో ఉంటాము ఇవాళ పిల్లలు అందరు బాగానే ఉన్నారు రేపు ఎలా ఉంటారు ఈ పిల్లలు చెప్పిన ఉన్నారు రేపు పెట్టారు ఈ విధంగా ధరలు రేపు రేపు ధరలు ఏమవుతాయండీ తప్పకుండా ధర అయితే పెట్రోల్ ఈవేళ ఉండదు అన్ని సమస్య సో రేపు అనేది తలుచుకుంటే భయం నిన్న అనేది తలుచుకుంటే దుఃఖం కలుగుతుంది ఇంకా వర్తమానం చూస్తే మోహము వర్తమానంలో ఇప్పుడు ఇప్పుడు సంసారం ఉన్న ఆసక్తి నేను నా దేహము నా ఇల్లు నా వాటిలు నా భార్య భర్త బంధువులు వాళ్ళు శత్రువులు మిత్రులు అని మొత్తం సమాజాన్ని అంతా కూడా మొక్కలు మొక్కల కింద అంతా బ్రహ్మ నిజానికి సర్వం బ్రహ్మ అత్యయమశిరాలు వీళ్ళు కావలసిన వాళ్ళు వీళ్ళు పై వాళ్ళని రాగద్వేషాలు అనేక కోపాలు ఎన్ని ఎన్ని రాగాలు ఎన్ని అవలక్షణాలు అందించాలో అన్ని అవలక్షణాలు కూడా ఈ వర్తమాన కాలంలో ఉంటాయి సో ఇది భూతకాలం శోకాన్ని వర్తమానం మోహాన్ని భవిష్యత్తు భయాన్ని ఈ మూడింటిని కూడా ఒకే దెబ్బతో రామకాణం తీసి పారేసి భూతకాలం యొక్క శోకాన్ని ఎరువనేట్ చేసి భవిష్యత్తు గురించే భయాన్ని ఎదుగునేసి వర్తమానంలో మోహాన్ని తొలగించేటువంటిది ఏకైక ఉపాయము భక్తి ఎందుకంటే భక్తి ఏం చేస్తుందంటే భూతకాలంలో కూడా ఈశ్వర కర్మ ఫలంగానూ అవలభించినది అట్లా చూపించాల్సిందే ఉంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది శరణాగతి ఈశ్వరుని శరణ పొంది ట్రస్ట్ తోటి ఆ ట్రస్ట్ ఉండాలి ట్రస్ట్ లేనిదే మనిషి సుఖంగా జీవించలేదు సైకాలజీలో చెప్తారు ట్రస్ట్ లేని చాలా యాంగ్జైటీ సిండ్రోమ్ తోటి యాంగ్జైటీ సిండ్రోమ్ మందు ఏమిటంటే వారి హృదయంలో ట్రస్ట్ ని డెవలప్ చేయాలి ట్రస్ట్ డెవలప్ అయిందంటే ఆ ట్రస్ట్ జపరేట్ క్వాలిటీ అది డెవలప్ అయితే మీకు ఎంజైటీ సో ఆ ట్రస్ట్ అయితే శరణాగతి అని పేరు సైకాలజీ వాళ్ళు ట్రస్ట్ అంటారు భాగవతంలో శరణాగతి అంటారు అందులో ఒకటే నోడి ఫ్రెండ్స్ సో ఆ శరణాగతి వర్తమాన కాలంలో ఆత్మ రూపునిగా ఈశ్వరుని దర్శిస్తూ ఈ సంసారం అసంగముగా నేను రాజప్తా దీని గురించి అసంగోహితి అనుకుంట వాస్తవంలో ఆత్మ అసంగం ఆ తత్వాన్ని మనం గుర్తించడమే ఆలస్యం అది ఎప్పుడు గుర్తిస్తే అప్పుడే మోహం పోతుంది ఇవన్నీ కూడా మీకు సక్రమంగా చిధించాలంటే ది వెరీ బేసిక్ క్వాలిఫికేషన్ ఇస్ భక్తి ఆ భక్తి ఈ శ్రవణం చేసుకుంటే కూడుతుంది యువంతుడిప్పుడు యువకు శ్రీకృష్ణ లీలలు ఎవ చిన్న చిన్న గ్రామాల్లోనే వేస్తూ ఉంటారు లోపలా కాంతా ఏమో చేస్తారు ఒకసారి బాగా చేస్తారు ఒకసారి సరిగ్గా అని మనం చూసినప్పుడు మాత్రం మన హృదయంలో చక్కటి ప్రసన్నత నిర్మాణం అవుతుంది ఒకసారిగా శ్రీకృష్ణుడు గుర్తుకొస్తుంది దీపంలో చదివేమో పెట్టేమో ఒకసారి ఆ గీతాజాతి అనే ఒక స్మరం వస్తుంది మనస్సు ప్రసన్నమవుతుంది పాస్టివ్ నుంచి బెంగపోయింది భవిష్యత్తు నుంచి బెంగపోతుంది పాస్టివ్ యొక్క జీవితాలన్న శాత్వ పక్కన తక్కువ ఉంటాయి మనసు వర్తమానంలో ప్రశాంతంగా ఉంటుంది మహాభాగ్యం భక్తి ఆ భక్తి పూర్తి వింటూ అంటే స సంహితా భగవతి అనుక్రమ్య చాయం శుభమధ్యాపయా చూడండి అనుక్రమ్య అంటే భాగవకాన్ని సంహితని రాసేసేట రాసేసి ఒకసారి వెరిఫై చేసుకున్నాడు అనుక్రమ్య కొంతమంది మేము రాసేవాళ్ళే కానీ ప్రూఫ్ రీడింగ్ మరొకటి చేయాలంటే ఈ మరొకరు ప్రూఫ్ రీడింగ్ చేసిన పుస్తకాలు మీరు చూడని లోపల బాగా రచయిత ఒకడు ప్రూఫ్ రీడింగ్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేసి ఆయనకి అది ఏమీ తెలియదు ప్రూఫ్ రేడ్ అంటే ఒక ప్రొఫెషన్ ఏం మెకానిక్ మెకానిక్ చేసినట్టుగా కాదు కదండి ప్రూఫ్ అనే ప్రొఫెషన్ పెయించి పది రూపాయలు తీసుకుని ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళు వాడు ఏది డరక్టర్ అనుకుంటే అది పెడతారు రచయిత తన ప్రూఫ్ తనే వాడు దిద్దుకోవాలి ఫండమెంటల్ క్వాలిఫికేషన్ అలా వస్తే పుస్తకం నిర్దిష్టంగా ఉంటుంది ప్రూఫ్ రీడింగ్ మరొకటి చూడండి మీరు అనేక పుస్తకాలు నేను చూపిస్తాను అన్ని తప్పలేదు సో వ్యాసమహర్షి తాను రాసిన భాగవతాన్ని తానే వెరిఫై చేసుకున్నాడు అనుక్రమ ఇది నిర్దృష్టంగా ఉంది ఇంకా వాసులు నేర్ప ఏమక్కర్లేదు అప్పుడు గొడుకును పిలిచాడు గొడుగు శుకుడు పక్కనే ఉన్నాడు మహాబుద్ధిషా పిలిచి నివృత్తి నిరతం ముని అప్పటికే మహా బుద్ధిశారి మనవ స్వభావం కలవాడు మంచి ఇంటెలిజెంట్ పర్సన్ నివృత్తి నిరతం ఆటపాటలు ఎందుకు వాటి ఎందుకు ఆసక్తి కాకుండా కేవలం నివృత్తి ప్రధానమైనటువంటి అంటే ఆత్మ జ్ఞాన నిష్ట అనేటువంటిది జ్ఞాన మార్గంలో బాగా ముందుకు సాగినటువంటి మహాయోగి ఆయన మహాయోగి ఆయన అప్పటికే యోగేశ్వరుడు ఆయన గురించి వీడి యోగ్యమైనటువంటి శిష్యుడు వీడికి బోధిస్తే రైతు సమాజంలో వర్ధిలుతుంది అని వాడిని బోధిస్తారు అలాగైతే వాళ్ళ మహర్షి రామాయణాన్ని కుషలో ఉన్న అందజేస్తున్నాడు లేదా సుఖ మహర్షికి వ్యాసులు అందజేసినాడు ఆత్మ రామా ఒక ప్రసంగం ఇలాగంటే చూడండి ఈయన మహర్షి శుక మహర్షి నివృత్తిపరాయణుడు అంటారే భక్తి అంటే ప్రవృత్తి రూపంగా ఉంటుంది పూజని జపా ఇలా ఉంటుంది ఆయన నివృత్తి కేవలం ఆత్మనిష్ఠుడే ఉంటాడు భక్తి అంటే మీరు పొలపడ్డాకు జ్ఞానం అంటే అలా ఉండదు ఆత్మారాములే అయినా ఆత్మనిష్ట కలిగిన జ్ఞానులే అయినప్పటికీ కూడా నిష్కారణంగా ఏ కారణము లేకుండగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు స్వచ్ఛందమైన సహజమైనటువంటి భక్తిని చేస్తారు ఎందుకంటే అద్వైత ఆత్మనిష్ఠులే కూడా ఈశ్వరుని భక్తిని చేయటంలో వారికి ఏమీ ప్రత్యవాయం కానీ లేక రాత్రం కానీ ఉండదు అని ఆ జ్ఞానానికి భక్తికి ఉండేటువంటి సమన్వయాన్ని చెప్పి ఎందుకంటే అలా ఎందుకు ఉన్నతం చేస్తున్నారా అంటే ఇత భూత గుణోహరి శ్రీహరి యొక్క ఆ గుణ సంపద ఆయన యొక్క దయావత్వము శరణ పరిత్రానము జ్ఞానం గీతాచార్య లక్షణము తర్వాత స్వరూపము శ్రీకృష్ణుడు అంటే ప్రేమ ముద్ద ప్రేమ ప్రేమ స్వరూపుడు శ్రీ కృష్ణుడు ఆనంద్రూస్తూ ఆ రూపాన్ని భావన చేసినంత మాత్రాన యొక్క హృదయంలో కూడా అతి సహజంగా ప్రతి పరీక్షితో సరాజిషయం జన్మ కర్మ విరాజనం సంస్థానం పాండు పుత్రాణం పక్ష్యే కృష్ణ కథోదయం ఇప్పుడు ఇంక పరీక్ష మహారాజు యొక్క చెప్తాను ఎందుకని పరీక్షిత్తు గోడెందుకు అంటే ఆయన అంటాడు కృష్ణ కథోదయం పరీక్షిత్ అంటే కృష్ణుని శ్రీకృష్ణుని యొక్క కథతో సందర్భమైన పరీక్ష అయితే నేను చెప్పడం శ్రీకృష్ణుని కథలోకి దారి తీసి కనుక శ్రీకృష్ణ గాథతో సంబంధం ఉన్నదే మాట్లాడతాం ఎందుకంటే వివిధ అనవసర ప్రసంగం లేదు శ్రీకృష్ణుని కథతో నిలా జులా ఉంటుంది కృష్ణ కథోదయం ఆ కారణంగా నేను భవిష్యత్తు యొక్క వృత్తాంతం జన్మ కర్మ ఆయన పనులు ఆయన జీవితంలో కొన్ని ప్రధానమైన ఘట్టాలు సంస్థానం ఆయన దేహ త్యాగం చేసినటువంటి విశిష్టమైన సందర్భము వీళ్ళన్ని కూడా నీ ముందు నేను ప్రస్తావన చేస్తున్నాను యుద్దం జరిగింది పెద్ద యుద్ధం కౌరవులు పాండవులు యుద్దం చేశారు వీరులందరూ కూడా వేరవేదిని పొందారు దృగోధరుడు అంటే దీవులు గదతోటి ఆ ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి దుర్యోధనుడు యొక్క ఊరు ఊరును సగర బదులు కొట్టినాడు ఆయన అలా పడుకున్నాడు తరంగంలో అటువంటి దుర్యోధను ప్రీతిని చేయాలి అనేటువంటి అభిప్రాయంతో అశ్వత్థాహ దాంత కానుగా ఒక పనికి పూపుతున్నాడు మనం ఈ పని చాలా సంతోషిస్తాడు అని ఇప్పుడు చూడండి మాఫియా దాంగి ఉంటాడు వాళ్ళ దగ్గర పని చేసేవాడు ఉంటాడు సేవడు మనం ఈ పని చేస్తే దాని ద్వారా చాలా సంతోషిస్తారు అని వీడే ఊహం చేసే డో చేస్తారు మీరు ఊహించు ఎలాంటి పని సో అలాంటి చేసి అయా ఈరోజు విషయా పని ఏం చేశాను అంటే ఆ డాష్ అని అంటారు అని వీడు అలాగే ఎక్స్పెక్ట్ చేసి వీడు ఈ పని ఒకటి చేసుకున్నాడు ఏం చేసేటో తెలుసుకున్నా ఈ పాండవ శిబిరంలో వాళ్ళు పెద్ద పాపి చేసుకుంటారు ఎందుకంటే పద్దెనిమిది రోజులు యుద్ధం అయిపోయింది వాళ్ళు యుద్ధంలో పాండవులు చేయించారు పౌరసంగా చుట్టూ మరి అయిపోయింది సభనాశ్రమ దుర్యోహణలు కూడా పడిపోయినాడు ఇంకా కాబట్టి వాడి రెండు అసీని తాగి పన్నెండు ఒకటి గంట దాకా అలరి చేసి చేసి చేసేది పన్నెండో ఒకటి గంటలు పడుతున్నారు నిన్న రాత్రి మనం గణేష్ శ్రీవత్సం కూడా పన్నెండు సో ఆ వాళ్ళు కూడా పార్టీ చేసేది పడుతున్న నిలబడారు అశ్వ నిలబడి చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ అలవాటు చేసి చేసి పడుకుని ఒళ్ళు మార్చి పడుకొని నిద్రపోయినప్పుడు బయలుదేరకు అతికేస్తారు నిద్రపోతున్న వాడుతారా అనిపించాడు ఆ రకంగా బయలు పెట్టాడు ద్రష్ జీవులు అనే సేనా నాయకుడు వాడు యుద్ధం చేసి దనికి బయటపడ్డాడు వాడు నిద్రపోతుంటే అందుకు వెళ్ళి వాడి కుందల పేరు కూర్చుని టీకల్లో గట్టి పొడిచి చెప్పేశారు ఆ ద్రౌపదికి ఐదుగురు కొడుకులు ఉప ప్రాణబాబు ఉంటారు వాళ్ళందరూ నిద్రపోతున్నారు యుద్ధం వాడు బతికి బయటపడ్డారు ఆశ్చర్యం అసలు ఆ యుద్ధంలో ఎవరూ బతకలేదు అందరూ గడిచిపోయారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీళ్ళు వేసిన బాలా రక్షించిన దగ్గర వాడు ఎవరు లేదు మీరు పార్టీలో పాల్గొంటే బాగుండదు మనం నగరానికి నగరానికి బయట కదా ఇదంతా మనం రాజకార్యాలు ఏమైనా కట్టబెట్టి అంతపురంలో వీళ్ళు కొంచెం భోజనం చేసి నేను అక్కడి నుంచి మొన్న వాళ్ళ కోపం వస్తుంది మన్నే తీసుకొచ్చేది కానీ ప్రతి వాళ్ళ రూపాండంలో తీసుకురావచ్చు కదా ఏ ఉప పాండవులను తీసుకొస్తే మిగతా వాళ్ళని తీసుకురావాలి ఆయన అందరినీ తీసుకురావే ఆయన ఆయన కేవలం ఈ ఐదుగురు పాండవులని రక్షించాలని అనుకున్నాను ఈ అశ్వత్థానికి తిరుగులేదని ఆయనకు తెలుసు ఇంకేమైనా ఐదుగురు పాండవుల మీద సిటీకి వచ్చేస్తారు మిగతా వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ ఉమ్మ ప్రతి వాడు ఎవరు మరణ సో ఈ ఉప పాండవులు ఐదుగురు నిద్రపోతా ఉంటారు వాళ్ళ లీడర్ల మీద కూర్చొని వాళ్ళని సంహారం చేసేస్తారు సరే తెలం ఆడేసింది ఈ వాస్తవొప్పు ద్రౌపది మొదలైన వాడు అంతఃపురాణం నుంచి పరుగులు పరుగులుగా వస్తారు ఇప్పుడు మనము ద్రౌపది అనే ఒక గొప్ప భక్తుల విధాసం చూడాలి ఇక్కడ భాగవతం అంతా భక్తులగా సాక్షులు భాగవతం అంటే భగవత్ పురాణం కాదు మత్స్యపురాణం అని అనుకోండి భగవత్ పురాణం వరాహ పురాణం అది కూడా భగవత్ పురాణం భగవంతుని కాదంటే విష్ణు పురాణం అది భగవంతుని పురాణం కానీ ఇది మాత్రం భగవంతుని పురాణం కాదు భాగవతుల పురాణం భగవతి భక్త భాగవత భగవంతుని యొక్క భక్తులు యొక్క పురాణం అంటే అతను తెలుసు ఇది మన పురాణము పురాణము అంటే ఈశ్వరుని పురాణం ఈశ్వరుని పురాణం అంటే మనం చాలా భయం భయంగా వినాల్సి మన పురాణము అంటే మనలాంటి మహాభక్తులు ఎవరైతే ఉన్నారో అంటే దాని క్లోజ్నెస్ వచ్చేస్తుంది ఆ చముహ వచ్చేస్తుంది సో దాంట్లో భాగవంతంగా ఒక సైకలాజికల్ స్వారస్యం సరే ఆ విషయం అలాంటి సో ఆ భక్తులలో మొట్టమొదటి భక్తురాలు ఎవరు ఇక్కడి నుంచి మొదలు ఇంకా భాగవతం పూర్తయ్యే వరకు భక్తులే వస్తూ ఉంటారు ఆల్రెడీ మనకి నాలుగు వచ్చాడు శుకుడు వచ్చాడు ఎవరో వంద మంది వచ్చాడు కానీ అసలు రూపంగా ఆరంభం చేస్తూ ఉంటారు మొట్టమొదటి భక్తులు ఎవరంటే ద్రౌపది ఫస్ట్ భక్తుల ఆమె యొక్క ఉపాఖ్యానం లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది మీకు ఉపాఖ్యానాన్ని బట్టి స్పష్టమైపోతుంది సో ఆమె వచ్చింది మన కుమారుడు ఆయన ఐదుగురు ఆ ఐదుగురు కొడుకులు కూడా మరణించినారు మాతా శిశూనాం నిధనం సుఖానాం నిషమ్య ఘోరం పరితప్యమానముష్పకలా కులాక్షి తాను సాం కిరీటమా అనే కర్మ గొడవట నీరు పంచుతున్నదే ఐదుషవాళ్ళని పడి వాటి మీద పడియే దస్తూ మహా దుఃఖాన్ని చూసుకుంటాడు అంతటి ఘోరమైన మరణాన్ని వాడు పొందారు తనకైదు వేరు వేరుగా పడి వాటిని కలిపి అలా గొప్ప సో ఆ పరిస్థితి వాడు అశ్వత్థం అంత క్రూరంగా వాళ్ళని సంహరించాడు సో నిజానికి దృష్టి నుంచి ముందు కోరుతాడు రే నాకు యుద్ధం చేసి ఛాన్స్ ఇవ్వరా నేను లేస్తా రోజు ఉదయం మీద కూర్చొని కత్తి పెట్టి కూర్చుకొని నేను లేస్తాను నాకు కత్తి తెచ్చుకొస్తాను యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తాను నీ చెప్పి నువ్వు ఎలాగ కానీ యుద్దం చేస్తూ మరణిస్తాను అంటే నీకు ఆ ఛాన్స్ ఇవ్వరు అని అంత క్రూరంగా సంహరించాడు సో ఆయనను కిరీటమాది డే అర్జునుడు ఓదార్స్తున్నాడు ఓ ద్రౌపది నువ్వేం చెప్తే ఎవరైతే ఈ ద్రోహాన్ని చేశాడో ఆ అశ్వత్థామని నేను శిక్షిస్తాను అని అశ్వత్థానం యొక్క రథం మీద ఈ అశ్వత్థానం ఏం చేస్తారంటే వీళ్ళందరినీ చెప్పేసి ఒక రథం ఎక్కేసి వెళ్ళిపోయి ఒక ఆశ్రమంలో దావుకునే ప్రయత్నం చేస్తాడు ఆశ్రమంలో దావుకుంటే ఆశ్రమం పవిత్రమైనది కదా ఈ చరవేశ్వరెడ్డి టెంపుల్ ఉన్న వాళ్ళు ఏదైతే ఇంకొక దాముకున్నట్టుగా ఆశ్రమంలో దావుకుంటే కొంత పవిత్రత దాని మీద గమ్ముని బాణాలు రెట్టించేదైతే అలాగే యుద్ధం వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే ఈ బాణాల దగ్గర ఏదైనా విష్ణుతున్నాం విష్ణుకు సో అలాగా వారి ఆశ్రమంలో దావుకునే ప్రయత్నం చేస్తారు వారి ప్రయత్నానికి విఘాతం కలిగించడం కోసం అర్జునుడు రకాల అవసరమైన ఈ అర్జునుడు ఏం సరిపోయితే పెడతాడో అని శ్రీకృష్ణుడు కూడా వెంటనే వీరికి రక్షణ కోసం ఆయన ఆయన పక్కన పెద్ద అర్జునుడు లేదు సో కెనట నుంచి గరువు వస్తువులు ఉంటుంది గరువు పుస్తం అంటే వాడి అర్థం అయిపోతుంది వాడి నివాలు అనిచిపోయి అది వీడికి రాగటం లేదు వచ్చేస్తుంది వచ్చేస్తుంటే అస్పష్టంగా అనుకుంటాడంటే ఇంకా లాభం లేదని బ్రహ్మశిరో నా ఒక అస్త్రం అనుకుంటుంది బ్రహ్మాస్త్రం యూపీఆర్ మిస్ అయింది వేసేసినటువంటి కదా అస్త్రం అంటే మిస్ సో యూపీఆర్ మిస్ అయింది ఇంకా దానికి వారు ప్రయోగించేస్తారు జలాన్ని తీసుకుని మంత్రాన్ని జపించేసి ఒక ధర్మం తీసుకుని ఆ అస్త్రాన్ని ప్రయోగించేస్తాడండి కృష్ణ కృష్ణ మహాబాహో మంత్రానామంతర ఒక దశమానాభక్కు వచ్చేస్తుంది సంస్కృతే ఆ అస్త్రం అగ్ని జ్వాలని చిమ్ముకుంటూ వచ్చేస్తుంది అప్పుడు రమయ్య శ్రీకృష్ణ ఈ అస్త్రం నాకు వచ్చేస్తుంది దీని నుంచి నేను రక్షింపబడతానని నమ్మకం నాకు ఆ దృష్టికి మరొక విజయాన్ని వారు పొందేసుకుంటే నువ్వు చూస్తూ ఉంటుంటారా నిద్రపోతున్న వాళ్ళకి సంభవించలే దుష్టుడు వాడి విజయాన్ని పొందడం న్యాయం కాదు కదా కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి అంటే అప్పుడు శ్రీకృష్ణవాను వచ్చా నువ్వేమో చెప్తే నీకు ఎవరేమో ద్రోహపుత్రుడైనటువంటి అశ్వత్సాము ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఆ అస్త్రానికి తిరిగి లేదు నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఈ అస్త్రం యొక్క తేజస్వి ఆ అస్త్రము జనక్కి తగ్గుతుంది ఇది న్యూక్లియర్ డెటర్ అంటారంట వాడి దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది కనుక మన దగ్గర కూడా న్యూక్లియర్ బాంబు పెట్టుకుంటే వాడి బాంబు వాడి దగ్గర ఉంటుంది మన బాంబు మన దగ్గర లేదని వాడికి తెలిసిందే వాళ్ళ బాంబు తీసుకొచ్చి దీన్ని పాంబాలో ఉంటే మేము మనకేమన్నా మహమాట ఉందేమో కానీ వాడికి ఏమో లేదు దీనికి వాళ్ళకి అర్థమై ఉంటుందంట కాబట్టి మన దగ్గర బాంబు ఉండడం లేదండి వాటిపై వాళ్ళ పెట్టి మీద వేయడం కోసం మేము చేయలేదు మా తలకాయలు కాలేజ్ రాము దానికి సరిగ్గా అదేవిధంగా వాళ్ళు వేసినటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు కూడా బ్రహ్మాస్త్రం వేస్తే అది శాంతిస్తుంది నీ అస్త్రమంగా శాంతిస్తుంది వాళ్ళు వాళ్ళ దీంటారు నువ్వు నీ దగ్గర ఉంటారు హాని కలగదు కాబట్టి డూ సమాన్ డూ అంటే అట్లాంటి పనే ఆ అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేసేస్తారు ఆ అశ్రతేజస్సుకి ఎదురు పడి ఈ అశ్వ తేజస్సు శాంతిస్తుంది అంటే వెంటనే ఆ రెండు అస్త్రాలు ఎప్పుడైతే శాంతించినాయో అశ్వత్ వ్యాపారం విశిస్తూ ఉంటారు ఈ లోపల అర్జునుడు పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళు పట్టుకుంటారు పట్టుకుని నాలుగు మొచ్చిగా గట్టే వాళ్ళు వాడి చేతులు కాళ్ళు రథం మీద కూర్చోబెట్టి ఆ రథానికి కందిలాగా ఉంటుంది ఒక ఆ స్తంభాన్ని తాజాతో కట్టేసి వాళ్ళు కూడా ఆ రథమే ఇచ్చు జత వస్తారు ఏమంటే ఈ అశ్వత్థాము ఏంటి దుర్యోధనని చెప్తారు ఈ పని అవడానికి ముందు ఇలాగా దుర్యోధన మీరు మంచి క్రీరమైన వారికి చెప్తున్నాను చచ్చిపోలేము ఈ వినియోగం చచ్చిపోవడం అయినా అదే దుర్యోధన ఏదో చేస్తాం అంటే అంటే ఆ దగ్గర ఏంటంటే అంటే వాళ్ళ చెప్తారు చేస్తారు మనం క్షత్రీరం వేయండి నేను అలా చంపుతాడని నేను అపేక్షించలేదు నేను ఆక్రమం చూపించినందుకే సంతోషిస్తా కానీ వాళ్ళు నిద్రపోతుందే రండి వాటికి అందరికీ వచ్చానని చెప్పారా నేను సిగ్గలేదు నిన్నకి నాకు వేస్తాను అని దుర్యోధనుడు వీడిని శివార్డుస్తారు అంతకు షాక్ అయిపోతుంది దుర్యోధనుడు కూడా ఎప్పుడైతే అభినందించలేదో ఏ దాన్ కోసం చేశాడో ఆ దాన్నే దాన్ని అభినందించకపోతే ఇంతటి మహాపాపం ఏమో పేరు దుర్యోధనుడికి ఉన్నంత వివేకం కూడా వీడికి సో కర్మ యూత్సీ లేదా అంతటి హీనమైనటువంటి కర్మ చేసి ఈ విధంగా పరాభవింపబడి ఉన్నా